పరిశుద్ధుడా ప్రేమగల దేవా చోము గల తండ్రి ఏసీ వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త ఈ నాణ్యుడు ఏకరీతంగా మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభావ నీకు ఎక్కువ కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగోన ప్రభా ఈ మాధ్యానకాల సమయంలో ప్రభావ ఆయన మీ మీ నామాన మేము కూడి ఉన్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామాన కూడి ఉంటున్నారో ప్రభావ అక్కడ మీరు ఉంటున్నారో ప్రభావ ఇదిగో నా మీ నా మేము కూడి ఉన్నాం ప్రభా మా మధ్యలో మీరు ఉండండి తండ్రి మీ ఆత్మను మా మధ్యలో ఆవరింపచండి ప్రభావ ఆత్మ కార్యం జరిగించండి తండ్రి ఏదైనా ఉదయం నుంచి నా ప్రభా మీ కృపతో కనికరంతో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ క్షణం సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందల ప్రభా కృజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం మీటింగ్ తోడు మీటింగ్ నడిపించండి ప్రాభా నడిపించండి తండ్రి పాటల ద్వారా మహిమను మీ స్వరం మాకు వినిపించండి ప్రభావ ప్రతి మొరకు మీరు విని తండ్రి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మీటింగ్ అంతటి ప్రభావం మహిమార్థమై జరిపించిన మా జీవితాన్ని సరిచేయమని ఏ సు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచును ప్రభువుల ప్రభువు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచును ప్రభువుల ప్రభువు క్రీస్తు కారపులలో నేను సంచరించినను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను గాడాంద కారోయలలో నేను సంచరించినను అగా జల ప్రవాహములో నేను సాగవలసినను ఎన్నటికి భయపడను నీవు తోడుండగా ఎన్నటికి ఎన్నటికీ వెనుతిరుగను నాయందుని ఉండగా ఎన్నటికి భయపడను నీవు తోడుండగా ఎన్నటికి ఎన్నటికీ వెనుతిరుగను నాయందుని ఉండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు వేసు బలవంతుడు బలమిచ్చును ప్రభులా ప్రభు క్రీస్తు నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందునూ ఎన్నటికీ వెనుతిరుగను అండని ఉండగా ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా ఎన్నటికీ బ వెనుతిరుగను అండని ఉండగా ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభుల ప్రభు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభుల ప్రభు క్రీస్తు అల వాక్యం ధ్యాంచే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడ ప్రేమ గల దేవ జీవ గల తండ్రి ఏ సయానికి వందనలు ప్రభావ సర్వోన్నత గొప్ప దేవానికి వందనాలు తండ్రి ఇది కూడా మాజానకాల సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి నాయన మీకు ఆత్మ నాటిం బాగా తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభావ తండ్రినైనా మేము ఆత్మీయ పోరాటంలో తండ్రి మరింత పోరాటం మా జీవితాన్ని సరిచేస్తున్న సరి చేసుకోవడానికి ప్రభావ మీరు మరొక అవకాశం ఏసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించబోయే అంశం ఏంటంటే ప్రభు మనం మన నుండి ఏం ఆశిస్తున్నాడు మనము ఎన్నో మన ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయనకి ఏం కావాలి మన మన దగ్గర నుంచి ఆయన ఏం చెప్పాడు మనం ఎట్లా ఉండాలని ఆయన ప్రభు మన చెప్తున్నాడు అనేది ఈరోజు మన వాక్య సారాంశం అనమాట ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు మన లోకంలో చూస్తే దశంభాగాల అని చెప్తా ఉంటారు స్పాన్సర్షిప్ అంటా ఉంటారు అంటా ఉంటారు వాక్యాన్ని ధ్యానించడం చెప్తారు అందరు కొంతమంది అయితే వాక్యాలు వినాలని చెప్తుంటారు ఏవో రకరకాలుగా ఒకవరితో వచ్చిన విధంగా చెప్తా ఉంటారు వీటన్ని అవసరమే గానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ప్రభువు చెప్తా ఉన్నాడు ఏంటిది అంటే మన ప్రభువు మనల్ నుంచి ఆశించేది ఏంటిది అంటే మీ గ్రంథం మీక రాసిన గ్రంథము మీ ఆరు ఆరు మీక ఆరు ఆరు ఇక్కడ ఏం రాయబడింది ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతులు మన ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతులు దహన బల్లను దూడలను అర్పించి దర్శించున వేల కొలది వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయున నా అతిక్రమం ఉన్న నా జ్యేష్ఠ పుత్రుని నేను నా పాప పరిహారం నా గర్భఫలము నేను ఎత్తునా చూడండి ప్రభు ఏం చెప్తానంటే ఇవన్నీ ఇచ్చి నేను ప్రభుని దర్శించాలనా నేను ఏమి ఏం తీసుకొని వచ్చి ప్రభుని దర్శించాలా ఏమి ఇవ్వాలా మహోన్నతుడు దేవుడికి ఆయనకి ఎట్లా నేను నమస్కారం చేయాలా దహన బరులు పొట్టు పొట్టేళ్ళు ఇస్తే అట్ల ఆయనకి సంతోషాన్ని విస్తారమైన తైలాలు ఏమేవో అర్పనలు కానుకలు అవన్నీ ఆయనకు సంతోషాన్ని కలుగు చేస్తాయా మన అతిక్రమాలకి మన జ్యేష్ఠ పుత్రుని ఇస్తే సరిపోతాయా మన పాప పరిహారానికి మన గర్భఫలాలను ఇస్తే సరిపోతాయా ఏమిస్తే ఆయన సంతోషపడతాడు ఏమిస్తే మనం ఎట్లా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు అనేది ఎనిమిదవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు చూడండి మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటు కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు చూడండి మన ప్రభు మనల్ని ఏం అడుగుతున్నాడు ఆయనకు మన నుంచి ఏం కావాలంటే చాలా క్లియర్గా చెప్పాడు మూడు మూడు విషయాలు చెప్పాడు ఏంటిదంటే న్యాయంగా నడుచుకోవాలంట కనికరమును ప్రేమించాలంట దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించాలంట కాబట్టి న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది కనికరమును ప్రేమించడం అంటే ఏంటిది దీన మనస్సును కలిగి ఉండడం అంటే ఏంటిది కదా ఇవే కదా యహో అక్కడ అక్కడే రాసింది ఇంతే కదా యహోవా నేను అడుగుతున్నాడు ఇంతే కదా నేను దేవుడు అడుగుతున్నాడు ఇవి కూడా కష్టమా అన్నట్టు ప్రభు మనల్ని అడుగుతున్నాడు అనమాట నిజంగా న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది మనం చూద్దాం నిర్గమా చూడండి నిర్గమకాండము నాలుగో అధ్యాయము సారీ నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన నిర్గమకాఖండం ఇరవై మూడు ఇక్కడ చూడండి అంటే నీ శత్రువుని ఎద్దయినను గాడిదే తప్పించుకొని పోవచ్చుండగా నీ శత్రువుని ఎద్దయినను గాడిదే అయినను అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవాలేను చూడండి న్యాయంగా ఎట్లా దేవుడు మనల్ని ప్రవర్తించమంటున్నాడు న్యాయంగా నడుచుకోవడం అంటే మన దేవుడు ఏం చూపిస్తున్నాడు కొన్ని విషయాలు నీ శత్రువుని నీ శత్రువు అంటే ఎవరు మనం ఈ లోకరీతిగా ఆలోచిస్తే ఎవరైతే మనకి కీడు చేస్తారో ఎవరైతే మనకు హాని చేస్తారో ఎవరైతే మనకి విరోధంగా మనం చేసే ప్రతి పనికి విరోధంగా తయారవుతారు వాళ్ళు మన శత్రువులు మనం ఈ లోకరీతంగా అనుకుంటాం అంటే మనం ఇల్లు కట్టుకుంటుంటే అడ్డగించే వాళ్ళు మన శత్రువులు అవుతారు మనకి వేరే వేరే పనులు అడ్డగించటోళ్ళు మన శత్రువులు అవుతారు ఈ లోకంలో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వాళ్ళు చేసే పనులకు అడ్డగా ప్రతి ఒక్కరిని ఈ లోకంలో మనుషులు శత్రువులుగా భావిస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ శత్రువుని గురించి ప్రభు ఏం చెప్తాడో చూడండి నీ శత్రువుని ఎద్దయినను దాడిదైనను అప్పిపోవచ్చు అంటే ఎద్దు గాడిద అంటే ఇవి ఒక రీతిగా చెప్పాలంటే వాళ్ళ యొక్క స్వాస్థ్యాలు ఇవన్నీ వాళ్ళ కలిగి ఉన్న సంపద అన్నట్టు అవన్నీ నీ అంటే నీకు కీడు చేసావు అని యొక్క సంపద తప్పిపోచుండగా అది నీకు కనబడి చూడండి వాళ్ళు వాళ్ళ సంపదను కోలు తప్పి సంపద తప్పిపోతుంది అంటే వాళ్ళు ఒక రీతిగా చెప్పాలంటే వాళ్ళ ఎద్దులు గాడిదలు తప్పిపోతున్నాయి అంటే ఎంతో వాళ్ళు నష్టపోతున్నారు అన్నట్టు కదా వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళకి సంథింగ్ ఏదో కొంత హాని జరగబోతుంది ఎంతో కొంత బాధ వాళ్ళకి కలిగించబోతుంది కల కలగబోతుంది కాబట్టి వాళ్ళ బాధని నువ్వు చూసినప్పుడు అంతే కదా అది నీకు కనబడిన ఎడల నీ శత్రు బాధ నువ్వు చూసినప్పుడు అగత్యముగా దాన్ని వచ్చి వానికి అప్పగింపలను వాళ్ళని ఏం చేయమంటున్నాడు ఆ బాధ నుంచి వాళ్ళని విడిపించమని చెప్తున్నాడు ప్రభు వాటిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అప్పగించాలంట అంటే నీవు కీడు చేసే వాళ్ళని కూడా నీకు నీకు మే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళకి నువ్వు మేలే చేయమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం చేయాలి మన శత్రువుల ఎదుట మనం వాళ్ళకి మేలు చేయడానికి మనం తలంచాలి అట్లనే నీ కింద ఐదో వచ్చినో నీవు నీ పగవాని గాడిద నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండే చూచి దాని నుండి తప్పి తప్పింపక ఇందునని నీవు అనుకుని నన్ను అగత్యంగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడినట్టు అంటే వాళ్ళకు సంబంధించిన బరువు పడటం అంటే అవి నశించిపోతుంటే నువ్వు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని విడిపించాలని చెప్తున్నాడు అంటే ఈ రెండు వచనాలు ఏం చెప్తున్నాడు అంటే మనకి నూతన వచ్చేసరికి నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించమనే చెప్తున్నాడు కదా కాబట్టి మన నీ శత్రుని సైతం ప్రేమించమనే చెప్తున్నాడు నీ శత్రువు అయినా సరే మేలే చేయమంటున్నాడు ఇది ఒక ఒక పాయింట్ గా మనకి ఏమో కనిపిస్తున్న న్యాయంగా నడుచుకోవటం కనిపిస్తా రెండోది లేవికాండము పంతొమ్మిదో అధ్యాయంలో లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినంలో లేవికాండము పంతొమ్మిది పదిహేను ఇక్కడ చూడండి ఏమో రాసింది అన్యాయపు తీర్పు తీర్చ బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవాలని వాళ్ళు అంటే ఇక్కడ చూడండి మనం చూస్తే అన్యాయపు తీర్పు తీర్చకూడదు అని చెప్పాడు రెండోది బీదవాడని పక్షపాతం చేయకూడదు అన్నాడు అంటే మనకి ఏముండకూడదు పక్షపాతం ఉండకూడదు ఇంకోటి మూడోది ఏం చెప్తానంటే గొప్పవాడని అభిమానము చూపకూడదు అంటే మనలో మనకి అభిమానం ఉండకూడదు ఏ విషయం మనం పక్షపాతం కలిగి ఉండకూడదు మనం అభిమానం కూడా చూపించకూడదు ఏదైతే న్యాయం ఉంటుందో దానిని బట్టే మనం తీర్పు తీర్చాలంట పక్షపాతం మనం చూస్తా ఉంటాం లోకంలో పక్షపాతం చూపిస్తా ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకేమో ఎక్కువ ఇచ్చుకుంటారు తెలియని వాళ్ళకి తక్కువ ఇచ్చుకుంటారు అన్నట్టు కదా పక్షపాతం అంటే ఒక రీతిగా మనవాడు మనవాడు మనవాడని చెప్పేసి మనం కప్పిపుచ్చుకోవడానికి లేదన్నట్టు మన గదిస్ లోడే అని చెప్పి మనం కప్పిపుచ్చుకోవడానికి లేదన్నట్టు పక్షపాతం అసలు వీడు మని చెప్పేసి మనము అన్యాయపు తీర్పు తీర్చకూడదంట ఈవెందు మనం చేసినా సరే మార్పు చేసినా సరే మనం సమర్థించుకోకూడదు మన వారి మన వారి తరఫున పక్షపాతంతో ఒకరి మీద ఉద్దేశంతోనే మనము మనం ఏం చేయాలి ఏం చేయకూడదు పక్షపాతము చూపించకూడదంట కాబట్టి మనలో పక్ష ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఏదైతే న్యాయం ఉంటదో ఆ న్యాయం తరపునే నువ్వు తీర్పు తీర్చాలి ఆ న్యాయం ప్రకారమే నువ్వు మాట్లాడాలి అంతే మనవాడు మన మనకు సంబంధించిన వాడు లేకపోతే మనవి మనకు సంబంధించిన విషయాలు చెప్పేసి మనం ఎప్పుడు కూడా పక్షపాతము చూపించనేకూడదు అని చెప్తున్నాడు ప్రభు కాబట్టి మనము ఏం చేయాల మనం పక్షపాతం అస్సలు కలిగే ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదు అనేది మన నూతన నిబంధన కాబట్టి ఇది ఇది కూడా అంతే మన పక్షపాతం ఇది మన వాడైనా సరే ఎవడైనా సరే అవునంటే అవును కాదంటే కాదు కాబట్టి మనం కూడా అట్లనే ఉండాలని ప్రభు చెప్తున్నాడు అట్లనే గొప్పవాడని అభిమానము చూపకూడదు అయ్యో మన లోకంలో చూస్తే వాడు గొప్పవాడు కదా అందుకే అట్లా చేశాడు వాడు గొప్పవాడు కదా ఎవరైతే కొంతమంది అభిమానం చూపిస్తారు చూసార పెద్దవాడైనా సరే వాడు తప్పు చేసినా సరే ఇలా ఏమనిపిస్తుంది మనోడేలే అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకు వాళ్ళంటే అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమా లేదు కాబట్టి కాబట్టి ఆ అభిమానం మనం చూపకూడదంట పెద్దవాడైనా సరే చిన్నవాడైనా సరే మనం ఏం చేయాలంట న్యాయమును బట్టే తీర్పు తీర్చాలంట మనము పెద్దవాడని చెప్పి అభిమానము చూపించకూడదంట మనలో అభిమానం ఉండకూడదంట న్యాయం తీర్చే విషయంలో న్యాయంగా మనం నడుచుకోవాలంటే మనలో ఉండే పక్ష అభిమానం కూడా ఉండకూడదు అంట కాబట్టి ఏ విషయం సరే మనం న్యాయం న్యాయంగా నడుచుకోవాలి అని అంటే ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు పంతొమ్మిది ముప్పై ఐదు కూడా చూస్తే తీర్పు తీర్చినప్పుడు కొలతలో గానీ తూనికలో గాని పిమానములు గానీ మీరు అన్యాయం తీర్పు తీర్చేటప్పుడు మనం ఏం చేయకూడదు కొలతలో కానీ తూనికలు కానీ మీరు అన్యాయం చేయకూడదు అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే కొలతలో తూనికలో పరిమాణంలో మీరు అంటే ఇప్పుడు మన ఈ లోకంలో చూస్తే ట్వంటీ కేజీస్ బియ్యం బస్తా ఉంటది దాంట్లో ట్వంటీ కేజీస్ ఉండవు రాళ్ళు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఆ రాళ్ళు మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండనే ఉండవు అంతే కదా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఇది ఏం చేయడం అనమాట ఒకరికి ఒక రీతికి అన్యాయం చేయడం అనే ప్రభు చెప్తున్నాడు వాళ్ళు అడిగితే మనం ఏం చెప్తారు కొంచమే కదా రోజు ఎక్కువగా సాకులు చెప్పేది ఏంటంటే కొంచెమే కదా ఏమైతుంది నేనేం భయంకరమైన పాపం చేస్తున్నాడా చిన్నదే కదా నేనేం భయంకరమైన తప్పులు చేస్తున్నాడా చిన్న తప్పే కదా చిన్న మిస్టేకే కదా ఆత్మీయంగా చిన్న విషయమే కదా చిన్న తప్పే కదా చిన్న విషయమే కదా మనవాడే కదా అని చిన్న కొంచమే కదా అన్న పదము మనం వాడకూడదు అని ప్రభు చెప్తున్నాడు ఆ రీతిగా చిన్నగా చిన్న తప్పే కదా చిన్న మిస్టేక్ కదా అని చెప్పి కూడా అది ఆ రీతిగా కూడా మనం అన్యాయంగా నడుచుకోవడానికి వీల్లేదని ప్రభు చెప్తున్నా కాబట్టి న్యాయంగా నడుచుకోవాలంటే మనలో పక్షపాతం ఉండకూడదు మనలో అభిమానం ఉండకూడదు కొంచమే కదా అన్న ఫీలింగ్ కూడా మనలో రానే కూడదు అదే క్లియర్ గా చెప్తా ఉన్నాడు అయ్యో నేనేం భయంకరంగా చేయట్లేదు బ్రదర్ నేను చిన్నదే చిన్నదే కదా చిన్న మిస్టేకే అది కానీ మనం సమర్థించుకోకూడదు అదే తీర్పు తీర్చేటప్పుడు అయ్యో చిన్న తప్పే కదా వదిలేయి అని మనం పదాలు వింటాం అయ్యో ఎంత ఉంది ఆ ప కదా వదిలేయి అని ఈ లోకంలో చూస్తూ ఉంటారు కానీ ప్రభు ఏమంటే అది కూడా అన్యాయమే అంటున్నాడు ప్రభు కాబట్టి అటువంటి అన్యాయాలు మనం చెయ్యకూడదు మనం చాలా యథార్థంగానే ఉండాల కరెక్ట్గానే ఉండాలి ఏ విషయంలో అయినా కాబట్టి మనం ఎప్పుడు కూడా న్యాయంగానే ఉండాలి న్యాయంగానే నడుచుకోవాలి ప్రభు మనల్ నుంచి అదే ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు న్యాయంగా నడుచుకోమనే అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం లోకస్తులు చెప్పేస్తే ఆ మనం చెప్పకూడదు క్రైస్తవులు మనం ఎందుకంటే లోకస్తులకు దేవుడు లేడు అని వాళ్ళు ఏవేవో పెట్టుకొని దేవుడు అనుకుంటున్నారు కానీ దగ్గర దేవుడు లేడు కానీ జీవం గల దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలా ఆయన వాక్యం మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి ప్రతి పనిలో కూడా మనం ఎక్కడ కూడా అన్యాయంగా నడుచుకోవడానికి వీల్లేదు వీడు మనవాడని చెప్పి పక్షపాతం చూపించి మన వాళ్ళని కూడా మన అన్యాయపు తీర్పు తీర్చడానికి వీడు గొప్పవాడు పెద్దవాడు ఏమైతుంది చిన్న మిస్టేక్ చేస్తాయని చెప్పి మనం ఆ రీతిగా కూడా నడుచు ప్రవర్తన అటువంటి భావాలు మన హృదయంలో ఉండడానికి వీల్లేదు పెద్దవాడైనా చిన్నవాడైనా మనం పక్షపాతం చూపించొద్దు అభిమానం చూపించొద్దు కాబట్టి మనల్ని ప్రభు న్యాయంగానే నడుచుకోమంటున్నాడు ఎందుకు మనం న్యాయంగా నడుచుకోవాలా న్యాయంగా నడుచుకోవడం ఎందుకు అంటే ఇప్పుడు చూసాం కదా ప్రభు ఆయన అడుగుతున్నాడు ఎందుకు ఆయన అడుగుతున్నాడు అంటే ఇష్టం ఎట్లా ఇష్టం అంటే ఏషియా గ్రంథంలో అరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మట్లే గ్రంథం అరవై ఒకటి ఎలా న్యాయము చేయటం యోహోవానకు నాకు ఇష్టము ఇవి మన ప్రభు చెప్తున్నాడు ఎవరైతే న్యాయం చేస్తారో జీవిస్తారో ఎవరైతే న్యాయంగా నడుస్తారో ప్రతి పనిలో కూడా వారంటే ప్రభుకి ఇష్టమంట చాలా ఇష్టమంట చూడండి ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకుంట నాకు అసహ్యము చూడండి ఈ రెండు వచనలు ఎంతో క్లియర్ గా మనం అన్యాయంగా నడుచుకుంటే మనం ఏమైపోతామంట దేవునికి అసహ్యం అయిపోతాం అంటాం మనకు ఇష్టం లేదు మన ప్రభుకి మనం అంటే అసహించుకుంటాడంటే అన్యాయంగా నడుచుకునేవాళ్ళని ప్రభువు చూసి ఎందుకు ఆయన అన్ని న్యాయం చేసేవాళ్ళు యహోవానగ నాకు ఇష్టం అని చెప్తున్నాడంటే ఆయన న్యాయాధిపతి కదా తీర్పు తీర్చేవాడు ఆయన ఆయన ఎప్పుడు అన్యాయాన్ని సహించే దేవుడు కాదు కదా కాబట్టి ఆయన గుణగణ ఆయన గుణగణాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆయనలాగా మనల్ని జీవించమని క్రీస్తుని పోలు నడుచుకోమని చెప్పారు కదా మరి క్రీస్తుని పూలు నడుచుకున్నప్పుడు మనం కూడా న్యాయమే చేయాలి కదా ప్రతి విషయంలో ఎందుకు ఆయనకి ఇష్టమై ఉండాలి ఆయనకి ఇష్ట మనం ఉండాలంటే ఆయన మనల్ని అడుగుతున్నాడు కాబట్టి ప్రభు మనకేం చెప్తున్నాడు అంటే మనం న్యాయంగా నడుచుకోమని ప్రభు చెప్తున్నాడు న్యాయంగా నడుచుకునేటప్పుడు మనలో పక్షపాతం రాకూడదు అభిమానం ఉండకూడదు కొంచమే కదన్న పదాలు మనం వాడకూడదు మన శత్రువు అని చెప్పేసి అన్యాయంగా మనం తీర్పు తీర్చద్దు మన శత్రువును కూడా మనల్ని ప్రేమించమని ప్రభువు చెప్పాడు ఎందుకు న్యాయం జరిగించాలి అంటే కీర్తనల గ్రంథము ఏడో అధ్యాయంలో ఎందుకంటే మనం న్యాయం జరిగించాలంటే న్యాయమును బట్టి కీర్తనలు ఏడు పదకొండు కీర్తనలు ఏడు పదకొండు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చను ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు చూడండి న్యాయమును బట్టి ఆయన తీర్పుదిచ్చే దేవుడు మనం తెలుసు కదా దేవుడు తీర్పు ఇచ్చే దేవుడు కానీ ఆయన ప్రతి దినము గొప్పపడే అంటే ఈ రోజు మిస్టేక్ చేసిన రేపు సరి చేసుకుంటా ఎల్లుండి సరి చేసుకుంటా అనేది మనం ఈ రోజు మిస్ ఈ రోజు ఎస్కేప్ అవ్వడానికి మనం ఎప్పుడు ట్రై చేయకూడదు ఈరోజు నేను న్యాయంగా ప్రవర్తించట్లేదు అని అనిపిస్తే మనం ఏం చేయాలా ఇమీడియట్ గా మనం న్యాయం అన్యాయం అనేది ఆపేయాలి ఎందుకో చూడండి ఆయన ప్రతిదినం కోపపడే దేవుడు కాబట్టి మన మీద ఆయన కోపపడతాడు ప్రతి దినం మనం అన్యాయంగా నడుచుకుంటే ఇది అన్యాయమైన పని అని మనకు తెలిసినప్పుడు ఇది వాక్య విరుద్ధం అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలా అది ఎందుకంటే ఆయన ప్రతిదినం కోపపడే దేవుడు ఈ రోజు రేపటి నుంచి ఆపేస్తా ఈ రోజే రేపటి నుంచి ఆపేస్తా నేను చెప్పేటోళ్ళు ఎంతో ఉంటారు అది మనం చెప్పాల ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి దినం కోపడే దేవుడు కాబట్టి మనం ఏం చేయాల ప్రతి దినము న్యాయంగానే నడుచుకోవాలి ఇన్ని రోజులు చేయలేదు కదా ఈ ఒక్కరోజే నేను చేశాను కదా ఇందాక చెప్పాం కదా కొంచెమే అన్న పదా ఆ కేటగిరీలోకే ఇది కూడా వస్తుంది కొంచెమే కదా ఈ ఒక్కరోజే కదా రేపొక్క రోజే కదా ఎల్లుండే కదా ఇన్ని రోజులు చేశాను ఈ ఒక్క రోజే చేశాను అనే సాకులు మనం చెప్పకూడదు అవి ప్రభువుకి ఇష్టం లేదు ఆయన అనుది దినం మనల్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు మనల్ని చూసే దేవుడు మన హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా కాబట్టి మనము ప్రతి దినము ఆయనకి ఇష్టమై ఇష్టం లాగానే జీవించాలి ఇందాక మనం చూసినా కదా ఎస అరవై ఒకటి ఎనిమిదిలో న్యాయం చేయటం ఆయనకి ఇష్టమని కాబట్టి మనం ప్రతి విషయంలోనూ న్యాయంగా నడుచుకుంటే ఎక్కడ పక్షపాతం చూపించకుండా ఎక్కడ అభిమానం చూపించకుండా మనం ఉంటే ఈ రెండున్నప్పుడే అన్యాయం అనేది వస్తుంది పక్షపాత ధోరణితోటి పక్ష అభిమానంతో ఒకరి పట్ల నువ్వు ఖచ్చితంగా న్యాయాన్ని తిట్టేస్తారు కొంచమే కదా కొంచెమే కదా అని సమర్థించుకోవడం అన్నమాట ఇటువంటి సమర్థింపులు మనకు ఉండొద్దు ఈ పక్షపాతాలు కూడా మనకు ఉండొద్దు కాబట్టి మనల్ని ప్రభు అడుగుతున్నట్టు న్యాయంగా నడుచుకోవాలి కాబట్టి మనం కూడా అవి వదిలిపెట్టి మనం న్యాయంగా నడుచుకుందాం ప్రభు ఆయనకి ప్రతి దినం ఆయన కోపపడే దేవుడు కాబట్టి ఆయన ప్రతిదిన మనల్ని చూసి ఇష్టపడేటట్టుగా మనం తయారు కావాలి కాబట్టి ఈ రెండింటిని మనం విడిచిపెట్టాలి అవి రెండు ఎంతో డేంజరస్ అన్నట్టు శత్రువు అని చెప్పి తిప్పేయడము పక్షపాతం చూపే అభిమానం చూపించడము కాబట్టి ఇవి మనం వదిలేయాల సమర్థింపులు కూడా మనలో ఉండనే కూడదు కొంచమే కదా అని చెప్పి మనం చెప్పనే కాబట్టి ఆయన న్యాయంగా న్యాయంగా నడుచుకోమంటున్నాడు రెండవది ఆయన చెప్పింది ఏంటంటే మేక ఆరు ఎనిమిదిలో రెండవదిగా ఆయన చెప్పింది ఏంటంటే కనికరమును ప్రేమించుటయు అంటే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు చూడండి కనికరమును ప్రేమించటం అంటే ఏంది మత్స్య సార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో చూడండి కనికరం ధన్యులు వారు కనికరమును పొందేదారు పొందుదురు అనుంది ఎవరు కనికరం ఎట్లా ఉంటారు కనికరం వాళ్ళు అనేది మనం నిర్గమకాండంలో చూస్తే అది ఎంత ఎట్లాంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది చూడండి నిర్గమకాండము రెండో రెండో అధ్యాయం ఆరో వచనంలో చూడండి ఐదో ఐదవ వచనం నుంచి చూద్దాము నిర్గమకాండము రెండో అధ్యాయము ఐదో వచనంలో పరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డును నడుచు చుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెల పంపి దాన్ని తెప్పించి తెహరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా తీసి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రియుల పిల్లల్లోనొకటో చూడండి ఆమె ఏం చేసింది పిల్లవాడు ఏడుపు చూసి కనికరం చూపించింది ఆ పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు ఆ ఆ యొక్క చట్టాల ప్రకారం ఆ పిల్లవాడు ఆ పరో ఆజ్ఞల ప్రకారం అయితే మరణానికి పాత్రుడు కదా మరణానికి పాత్రుడు ఇంకొకటి ఎవ్వరు లేరు ఒక నిస్సహాయ స్థితిలో ఆ బాలుడు ఉన్నాడు ఎట్నుంచి వచ్చాడో తెలీదు ఎవరు ఎవరు వదిలేసారో తెలియదు ఎట్లా ఉన్నాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే కొట్టుకొని పోతున్నాడు అనమాట గురి గమ్యం లేకుండా కొట్టుకొని పోతా ఉన్నాడు అటువంటి కొట్టుకొని స్థితిలో ఉన్న బాలు ఆమె చూసి ఏమైంది కనికర పడింది కదా కనికర కనిక ఆమె కనికరం చూపించడం వల్ల బాలుడు ఏమయ్యాడు గొప్ప నాయకుడు అయ్యిందా లేదా గొప్ప దైవ సేవడా లేదా కాబట్టి కనిక అతను మరణానికి పాత్రుడు అత అతడు తమ కనికెర పడింది కాబట్టి ఆ పిల్లవాడు గొప్పవాడు ఆమె కనికెర పడకపోయి ఉంటే ఆ దిన అతను ఏమైపోయాడు తెలియదు కదా ఆయన అసలు తెలీదు కదా కాబట్టి మనం ఏం చూపియాలంట కనికెర పడాలంట ఎందుకు మనం కనికెర పడాలంటే చూసాం మనం మోసే జీవితంలో చూసాం అయితను కూడా కనికరించబడే గొప్పవాడిగా మారిండు దేవుడితో నడిచిండి ఆయన మోషే కాబట్టి మనం కూడా చెప్పలేం కదా ఈ దినాల్లో కనికెర పడాలంటే ఆయన దీనస్థితిలో ఉన్నాడు మోసే ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు గురి గమ్యం లేని స్థితిలో ఆ బాలుడు ఉన్నాడు మరి అలాంటి స్థితిలో ఉన్న బాలు చూసి ఆమె మరి మనం అదే రీతిగా ఈ రోజు కనికెర పడుతున్నావా జనాల పట్ల ఏమో దేవుడు ఎంతో ఉన్నత స్థితి మన ఎందుకు ఆమె దేవుడు ఆమెను ప్రేరేపించు ఆమె కనికర పడమని కదా ప్రేరేపించి ఆయనను గొప్ప జనంగా తయారు చేసిండు గొప్పగా ఆయనను మార్చిండు ఎంతో ఉన్నత వ్యక్తిగా మార్చిండు కదా కాబట్టి ప్రభు ఎవరి పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనకు తెలియదు కదా ఆమెకు తెలియదు తీసుకున్నప్పుడు అతను గొప్ప నాయకుడు అవుతాడు దేవుడు బిడ్డలందరినీ ఆయన బానిసత్వం నుంచి విడిపిస్తాడు అని తెలియదు ఆ ఫరక్ తర్వాత అదంతా జరిగిందా లేదా కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా అదే అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం కనికరించాలనే చెప్తున్నాడు ప్రభు లేన స్థితిలో వాళ్ళని ప్రభు ఏ రీతిగా వాడుకుంటాడో మనకు తెలియదు వాళ్ళని ఏ ఎంత గొప్ప జనంగా తయారు చేస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఏం చేయాలి కనికరం చూపించాలా ప్రతి ఒక్కరి పట్ల మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించొద్దు గురి గమ్యం లేని వాళ్ళని చూసి మనం ఏం చేయాలి కనికర వాళ్ళకు కూడా మనం సహాయపడాలనేదే ప్రభు చెప్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథం పద్నాలుగు ముప్పై ఒకటిలో కీర్తనలు పద్నాలుగు ముప్పై ఒకటి సారీ సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి సామెతలు దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు పేదను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడు చూడండి ఏమని చెప్తున్నాడు ప్రభు దరిద్రుని బాధించేవాడు సృష్టికర్తను నిందిస్తాడు అంట ఎట్లా నిందిస్తాడు సృష్టికర్తని దరిద్రుని బాధించేవాడు చూడండి ఆ రోజు స్థితిలో మోసని పంపించింది ప్రభు ఎట్లా పంపించిండు దీనమైన స్థితిలోనే పంపించిండు అవునా కదా మరణమైన స్థితిలోనే ఆయన ఆయన జననం ఎట్లా జరిగింది ఆయన ఎట్లా పుట్టిండు భయంకరమైన మరణ శాసనం ఉన్నప్పుడు ఆయన పుట్టిండు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వదిలి వాళ్ళు చంపకూడదని చెప్పేసి ఒక పెట్టెలో పెట్టేసి నదిలో వదిలేశారు అంటే ఆయనకి ఇప్పుడు ఏ గమ్యం తెలీదు ఎటుబోవాలో తెలీదు ప్రభువుకు తెలిసది కానీ వీళ్ళకి తెలియదు కదా వీళ్ళకి తెలియదు వాళ్ళు వదిలేశారు ఎందుకు ఈ ఆ యొక్క గురి గమ్యం లేకుండా ఆ క్షణాన్ని ఆయన అట్లున్నాడు ఎందుకు ఆయన అంత దరిద్రంగా దరిద్రతలో ఉన్నాడు ఎందుకంటే ప్రభు ఆయనను లేపాలి కాబట్టి కదా ప్రభు చిత్తం కదా అది అది ఇంత జరగాల్సి ఉంది కదా ప్రభు ప్రకారం ప్రభు నిర్ణయం చొప్పునైతే కానీ ఆమె కనికర వదిలేస్తే ప్రభు చిత్తం జరుగుతుందా జరగదు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఒకవేళ ఆమె వదిలేస్తుంటే ప్రభు ప్రభు యొక్క చిత్తం నెరవేరేది కాదు కదా ఆయన ఆయన నింది నిందింపబడేవాడే కదా కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దరిద్రుని బాధించేవాడు సృష్టికర్తని నిందించేవాడు అంట అంటే దేవుణ్ణి నిందిస్తాడు నువ్వు ఎవరైతే దేనుల్ని అల్పుల్ని ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్న గురి గమ్యం లేని వాళ్ళని నింది బాధిస్తే మనం బాధ పెడితే ఏమైందంట దేవుణ్ణే మనం నిందించిన వాళ్ళం అవుతామంట ఎందుకు వాళ్ళకి అది స్థితి ఇచ్చింది దేవుడే కదా మన ప్రభు కూడా ఒక వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుగుతారు కొంతమంది వివాహాసు వార్తలో ఉంటుంది అది వాళ్ళు ఈ ఈ బాలుడు ఏం పాపం చేసిండు ఈ బాలుడు ఏం తప్పు చేశాడు పూర్తికి నుంచి కళ్ళు లే తల్లిదండ్రులు చేసిన పాపం ఏం పాపం చేస్తానికి ఇది వచ్చిందంటే లేదు ఈ క్షణము ఆయన నామము మహింపరచబడ్డానికే అది అతనికి అని చెప్పి ఆయన కళ్ళు ఇస్తాడు కదా ప్రభు కాబట్టి ఆ దరిద్రతలో కూడా ప్రభు ఆయన మహిమ వస్తుంది మనం మోసే విషయంలో చూస్తాం అదే నెరవేరింది కదా ఆమె కనికరించింది కాబట్టే కదా ఆయన గొప్ప జనంగా తయారైనడు దేవుని చిత్తం నెరవేరింది కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలా కనికరమైన మనస్సును కలిగి ఉండాలా కనికరం మనం ప్రేమించాలంటే ఏమైన స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలా పైకి తీసుకొని రావాలని ప్రభు వాక్యం చెప్తా ఎందుకంటే ప్రభు వాళ్ళని ఏరీతి ఆదుకుంటు వాళ్ళని వాడుకుంటాడో మనకు తెలియదు ప్రభు ఏ రీతిగా వాళ్ళని నడిపిస్తాడో మనకు తెలియదు మనం ఉన్న కాబట్టి మనం ఆ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలా వాళ్ళని కరికరించాలా వాళ్ళకంటే మార్గం చూపిస్తే ప్రభు వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు లేదు నువ్వు వింతే నీకు ఇట్లానే వచ్చిందని చెప్పి మనం అనుకుంటే ప్రభు ఏం చేస్తారంట మనం ఏం చేస్తున్నామంట సృష్టికర్తనే నిందించిన వారం అవుతామంట ఈరోజు ఎంతో మంది పని చేసుకొని బానిసల్లాగా చేసుకొని భయంకరంగా బాధిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వేరే వర్క్ వేరేది రాదు వాళ్ళకి వేరే పనులు రావు వేరే విషయాలు రావు వీళ్ళు చేస్తారు భయంకరంగా బాధిస్తూ ఉంటారు భయంకరంగా వేధిస్తూ ఉంటారు వాళ్ళని ఉన్నత వాళ్ళ అభ్యున్నతిని పట్టించుకోరు వాళ్ళ పరిస్థితిని పట్టించుకోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వాళ్ళంతా ఏం చేస్తున్నారు దేవుడిని నిందించు నిందిస్తూ ఉన్నారంట కాబట్టి మనం దేవుణ్ణి నిందించకూడదు ఆ స్థితి నువ్వు ఆయన కాబట్టి ఆయన ఇంకా నేను బాధ పెడతా నేను ఇంకా ఇంకా దరిద్రంగా ఆయన జీవితాన్ని నాశనం చేస్తానంటే అది ప్రభుకి వ్యతిరేకం కాబట్టి ఎవడైతే భేదం కనికరిస్తాడో ఎవరైతే లేనివాడు ఉంటాడో ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో ఎవరైతే కనికర కనికరం చూపిస్తారో వాళ్ళు ఆయనని ఘనపరచువారంట కాబట్టి మనం ఎట్లుండాలా ఆయనని ఘనపరచువారుగానే ఉండాలా మన కనికరమునే ప్రేమించాలి కనికరం చూపున మనం దేవుని కనికరము ఎట్లయితే మన మీద చూపించిండో అదే కనికరం మనం కూడా అందరి చూపించాలి లేకపోతే ప్రభు మనల్ని చూసి ఆనందించాడు ఆయన ఆయనను మనం నిందించిన వారం అవుతాం ఇంకా కాబట్టి మనము ఆయనను ఎప్పుడు ఘనపరచువారమై ఉండాలా ఆయన ఎప్పుడు కూడా మహింపరచేవాళ్ళ గుండాలి అట్లనే కదా ఆమె కనికరించబడ్డే కనికరించబడితేనే కదా ఆయన గణపరచబడ్డాడు ప్రభు అవన్నీ జరిగినాయి వాళ్ళు విడిపించబడ్డారు వాళ్ళు అంతా వచ్చారు ప్రభు వానిసల్లోంచి ఆయన గొప్ప జనంగా తయారైనడు గొప్ప ఎంతో మందిని ఆయన నడిపించాడు కదా ఆ కనికరం చూపించకపోతే ఆయన తయారయ్యేటాడో కాదు ఎవరు ఎరు సైడ్ పోయేటాడో తెలీదు ఆ స్థితిలో ప్రభు ఆమె హృదయాన్ని ప్రేరేపించాడు అదే స్థితిలో మన హృదయాన్ని ప్రేరేపించడం మనం ఇమీడియట్ గా రియాక్ట్ కావాలి కాబట్టి మనం కూడా బీదలను ఆదరించాలనే ప్రభు వాక్యం చెప్తుంది కనికరమునే ప్రేమించమన్నాడు ప్రభుత్వ మత్స్సు వార్త తొమ్మిది పదమూడులో కూడా మనం చూస్తే చూడండి అయితే నేను పాపులను మత్స్సు వార్త తొమ్మిది పదమూడు అయితే నేను పాపులను పిలవ వచ్చి తినే గానీ నీతి మంతులను పిలువ రాలేదు కనికరముల్నే కోరుచున్నాను గానీ బలి కోరను అని బా అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి వారితో చెప్పాను చూడండి ఆయన ప్రభు పాపులను పిలవడానికి వచ్చిండు కానీ పిలవడానికి రాలేదు కనికరమును కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చిందంటే మనకు తెలుసు కదా ఇవన్నీ ఆయన పాపుల్ని ప్రేమించు ఆయన బలిని కోరట్లేదు ఎందుకంటే ఆయన మన పట్ల కనికరం చూపిస్తున్నాడు మనం చేసిన అపరాధాలకి మనం చేసిన పనులకి మనం చేసిన పాపాలకి మనకు ఎంత పెద్ద శిక్ష రావాలా కానీ ఆయన అవన్నీ కోరట్లేదు కదా మనం ఒకప్పుడు దరిద్రతలో ఉన్న ఆత్మీయంగా మనం ఒకప్పుడు దీనస్థితిలోనే ఉన్న భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం కానీ అటు నుంచి ప్రభు మనల్ని విడిపించిందా లేదా ఎందుకు ఆయన కనికరం గలవాడు కాబట్టి ఆయన కనికరం ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని లేవనైతే మనం ఉన్నత స్థానానికి ఉన్నత ఉన్నత స్థాయిలో మనల్ని నిలబెడుతున్నాడు కదా ఆత్మీయంగా మనం ఆత్మీయంగా ఆలోచిస్తే భయంకరమైన పాపంలో ఉన్న మనం అంతా భయంకరమైన పనులు చేసి వచ్చిన కానీ మన ప్రభు కనికరం చూపించాడు కాబట్టి మనము ఉన్నత స్థానానికే వెళ్తున్నాం కదా ప్రభు పరలోక రాజ్యానికి వెళ్తున్నాం కదా మరి మనం కనికరించకపోతే మనం పక్కన వాళ్ళ పట్ల మనం కనికరం చూపించకపోతే మనం ఎట్లా ఆయనను పోలి నడుచుకున్న వాళ్ళం మోతం ఆయన న్యాయాధిపతి న్యాయంగా నడుచుకోమన్నాడు ఆయన కనికరం పూర్ణుడు కాబట్టి ఈరోజు మనల్ని కూడా కనికరంగా నడుచుకోమంటు కనికరములే ప్రేమించమంటున్నాడు ఎవరి పట్ల హాని చేయద్దు కాబట్టి మనం ఏం చేయాలి అలా బీదలను ఆదరించాలని చెప్తున్నాడు ప్రభు ఎప్పుడో ఎవరైతే బీదలు అంటే శారీరకంగా కావచ్చు ఆత్మీయంగా కూడా కావచ్చు వారి స్థితిని మనం పరిశీలించినప్పుడు వారికి శారీరక సహాయం అయినప్పుడు మనము సహాయం చేయాలా వాళ్ళు బేదస్థితిలో ఒక ఆత్మీయంగా కూడా వాళ్ళ బేదస్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని పైకి తీసుకొని రావాలా అదే ప్రభుకి ఇష్టం అది అప్పుడు మనం ఆయనని ఘనపరచువారం అవుతాము ఆయన ఘనపరచబడాలి మన ద్వారా అంటే మనం ఏం చేయాలా బీదలను బేదలను కనీకరించాలా అదే ప్రభు వాక్యం చెప్తుంది మనం అట్లా కనికరించబోతే ఆయనకు మనం ఘనత తీసుకొని రాలేము ఆయన ఘనపరచలేము ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మహిమ తీసుకొని రాలేము మనం మహిమ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తిరిగి మనకు అదే ఇస్తాడు ఏం విత్తుతావో మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కోయినని దేవుని వాక్యం ఉంది కదా మరి నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు గణపరిచినప్పుడు ఆ విత్తనాన్ని నువ్వు ఇత్తినప్పుడు మరి నువ్వు కూడా గణపరచబడతావా లేదా వాక్యం ప్రకారం అయితే కాబట్టి మనం ఏం చేయాలా ఆయనను మనం గనపరిచినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనని గనపరుస్తాడు వాక్యం కూడా ఉంది కాబట్టి మనం ఆయనని గనపరచాలా తర్వాత ఆయన మనల్ని గనపరుస్తాడు ఖచ్చితంగా గనపరుస్తాడు లేదు మనం కనికరం చూపించకపోతే మన పాపాలే క్షమించబడవు మన మతేశ్వర్తల ఉపమానం ఉంది కదా పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది అది ఒక దాసుని కథ ఆ కథ మనం తెలిసిన తెలిసిన ఉపమానమే వాళ్ళ దాసుడు రాజు దగ్గర అప్పు చేస్తే ఆయన ఒప్పుకోడు యజమానుడు కనికర నేను తీర్చలేనంటే కనిక యజమానుడు కనికరపడ అప్పు ఈ దాసురు పోయి వేరే దాసుడు దగ్గర వంద రూపాయలు అప్పు ఉంటే వంద రూపాయలు ఇయపోతే నేను తీసుకొచ్చి చెరసాలలో వేధించి బాధిస్తాడు అది రాజు తెలిస్తే ఏమైతుంది ఆ యజమానుడు తెలిసినప్పుడు ఏమైతుంది నిన్ను కనికరించినట్టే నువ్వు ఆయన కనికరించాలన్నా లేదా నువ్వు ఆయన నిన్ను క్షమించినట్టే నువ్వు ఆయన క్షమించాలనా లేదా మరి నేను క్షమించినా నువ్వు చేయలేదు కాబట్టి నేను తీసుకుపోయి నేను చెరసాలలో వేయిస్తానని చెప్పేసి ఆయనను బాధపరచు ఆయనకి ఆ ఉపమానం మనకు తెలుసు కదా ఎందుకు ప్రభు అపనం మనకు చెప్పినాడంటే మనము ఎట్లయితే క్షమింపబడ్డామో ఎట్లయితే మనం ఆయన కనికరాన్ని పొందుకున్నాము ఎట్లయితే మనం ఆయన బలి కోరట్లేదు కాబట్టి మన పిట్ల కనికరం చూపిస్తున్నాడు కాబట్టి మనం కాపాడబడుతున్నాం కదా అది మన వల్ల అయ్యేదే గానే కాదు మనం వల్ల ఎట్లయితే మనం ఏమైనా సూపర్ మ్యాన్లు మనం ఎట్లా దేవుని చేరుకోలేము కాబట్టి ఆయనే మనకు మార్గం చూపించినాడు ఆయననే మనల్ని నడిపిస్తున్నాడు ఆయననే దిగొచ్చి మనకి కొరకు ఆయన అర్పించబడ్డాడు కదా కాబట్టి ఆయన మనల్ని కనికరం తోటి మనల్ని కాపాడిండు కదా కాబట్టి మనం కూడా అట్లనే కాపాడాల అనేకులను మనలో కనికరం లేకపోతే మనం కూడా కనికరం కనిపరించబడలేము దేవుని చేతుల కాబట్టి మనం ప్రభు ఏం చదువుతున్నాడు అంటే మనము కనికరమునే ప్రేమించాలా అని ప్రభువు చెప్తున్నాడు మొదటి వ్యూహాను మూడు పదిహేడులో చూడండి ప్రభువు ఇక్కడ యోహాన్ రాసిన మొదటి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడు పదిహేడవ వచనము మూడో అధ్యాయం పదిహేడవ వచనము ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగిట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చూడండి ఈ లోకంలో జీవనోపాధి కలిగి తన సహోదరుడికి లేమి కలుగుట చూచి అతని వేడలే ఎంత మాత్రము కనికరము చూపని వానికి దేవుని ప్రేమ ఎట్లు ఉంటది అది ప్రేమ ఉండదని చెప్తున్నాడు ప్రభు కనికరం చూపించిన వాళ్ళ పట్ల దేవుని ప్రేమ ఉండదు అంటే దేవుని ప్రేమ ఉండదు మరి వాళ్ళ దేవుని ప్రేమ లేనప్పుడు మరి దేవుడు ఎట్లా వాళ్ళని ప్రేమిస్తాడు ప్రేమించాడు కదా ప్రేమించినప్పుడు ఏమైతుంది ఆయన శిక్షకు మనం పాత్రులం కదా కాబట్టి ఆయన శిక్షకు మనం పాత్రులంగా కాకుండా ఉండాలంటే మనం ఏ రీతిగా కనికరాన్ని పొందుకున్నా అట్లనే మనం కనికరం పొందుకోవాలా మనం ఎట్లయితే కనికరం పొందుకున్నామో అట్లనే మనం కనికరం చూపించాలి కాబట్టి ప్రభు మనల్ని కనికరములు ప్రేమించమంటున్నాడు అదే మనల్ని ఆయన అడుగుతున్నాడు న్యాయ న్యాయముగా నడుచుకుని టై ప్రేమించుటయు అన్నాడు అట్లనే ఇంకొక మాట కూడా ప్రభు అన్నాడు మేక ఆరు ఎనిమిదిలో ఒక్క నిమిషం బ్రదర్ ఇంకొక మాట మన ప్రభు ఏమన్నా అంటే అది మేక ఆరు ఎనిమిది కనికరం న్యాయముగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించటాయు దీన మనస్సు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటాయు అని ఉన్నాయి అంటే దీన మనసు అంటే ఏంటిది దీన మనసు కలిగి ఉండమంటే దీన మనసు కలిగి ఉంటే దేవుని ఎదుట మనం ప్రవర్తించాలంట మరి దీన మనసు అంటే ఏంటిది దీన మనసు అంటే మనం ఎట్లా ఉండాలి దీన మనస్సు అంటే చూడండి కీర్తనలు ఇరవై రెండు ఇరవై ఆరు కీర్తనలు ఇరవై రెండు ఇరవై అధ్యాయము ఇరవై ఆరో చూడండి దీనులు ఎట్లుంటారంట చూడండి దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు చూడండి ఇక్కడ దీనుల గురించి రా ఏం రాయబడింది దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు అంటు అంటే తృప్తి పొందే వాళ్ళు దీనులు అన్నట్టు తృప్తి పొందన దీనులు కానే కాదు ఎప్పుడు కూడా కాబట్టి మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా దీనుడు భోజనం చేశాను మనం దీనస్థితిలో ఉన్నాము ఒకప్పుడు ఆయన ఆహారము ఆయన దేవుని వాక్యంతో మనల్ని ఆయన తృప్తిపరుస్తున్నాడా లేదా నువ్వు ఎందుకు వరి అవుతున్నావు నీ ఆత్మని నేను కాపాడుతున్నాను కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఎందుకు చింతపడుతున్నావు నేను ఉన్నాను కదా అని ప్రభు వాక్యాలన్నీ సెలవిస్తున్నాయి కదా నువ్వు ఎటువంటి నేను లేవనెత్తుతాను నా చిత్తానుసారం నడువు అని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తుంది కదా మరి వాక్యాలన్ని విని తృప్తి పొంది ప్రభువే చూసుకుంటాడు అని తృప్తి గలవారై ఉంటే ప్రభు ఏమంటున్నాడు వారు దీనులు అంటున్నాడు ఈరోజు మన జీవితంలో తృప్తి మనకి దేని తృప్తి లేదు మనకి మన ఎన్ని వాక్యాలున్నా మనకు తృప్తి ఉండదు ఎందుకు ఎప్పుడైతే ఈ లోకం పట్ల మనం పరిగెత్తామో అప్పుడు ఈ లోకం పట్ల పరిగెత్తినప్పుడు ఎప్పుడు కూడా మనకు తృప్తి దొరకనే దొరకదు లోకంలో ఏది మనకి తృప్తినివ్వదు ఏది తృప్తినిస్తుంది అంటే దేవుని వాక్యమే తృప్తినిస్తది మనిషికి అని ఆ మన ఆత్మలకి కాబట్టి మనం తృప్తి పొందాలా తృప్తి పొందని వారు తృప్తి పొందని వారు దీనుడు కానే కాదు వాళ్ళ దీన మనసుకులు ఎట్లవుతారు దీనుడు అంటే ఒక ఒక విషయంలో బాధపడుతున్నాడు వాడికి దొరికితే వాడు తృప్తి పడతాడు ఆశపడ వాడికి దొరికింది ఆశపడతాడు మనల్ని ప్రభు ఏ విషయంలో దీనత్వం కలిగి ఉండడం ఆత్మ విషయమే దీనిలో అయిన ధనులు వాళ్ళకి పరలోక రాజ్యం వారి మన ప్రభువు చెప్పిండు కదా మరి ఆత్మ విషయం మన దీనిలో అయినప్పుడు మన ప్రభువు మన పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు కదా మరి అప్పుడు మనకు దేవుని వాక్యాలన్నీ ఎందుకున్నాయి మనం పరలోకాన్ని నడిపించడానికి కదా దేవుని వాక్యాలన్నీ ఉంది ఏ స్థితిలో ఎట్లా ప్రవర్తించాలా ఏ స్థితిలో ఎట్లా నడవాలా ఏ స్థితిలో ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ప్రవర్తి ఎట్లా అనేది ఎట్లా ఎట్లా ఎట్లా అనేది ఇదే కదా ప్రభు వాక్యాన్ని సెలవు మనకి మరి మనము ఆ వాక్యాలు విని మన జీవితాలను సరిపే సరిచేసుకొని తృప్తి పొంది దేవుని పట్ల ఆశ కలిగి దేవుని పట్ల సంతోషం కలిగి దేవుని ఎదురు దేవుణ్ణి కలుసుకోవాలా దేవుణ్ణి చూడాలని చెప్పి నిబ్బరం కలిగి మనం ఉన్నప్పుడు మరి ప్ర ఎందుకు తృప్తి రాదు ఎప్పుడు తృప్తి రాదంటే మన శరీరం కోసం పాలు పరిగెత్తినప్పుడు మనలో పాపం ఉన్నప్పుడు మనకు తృప్తి రాదనమాట కాబట్టి మనం తృప్తి పొంది జీవించాలని ప్రభు చెప్తున్నాడు అట్లనే యశయ గ్రంథం నలభై ఒకటి పదిహేడులో చూడండి చూడండి ఎట్లా తృప్తి ఎట్ల దీనులు ఎట్లా ఉండాలంటే చూడండి తృప్తి పొందే వాళ్ళు దీనులు చెప్తున్నారు యశాగ్రంథం నలభై ఒకటి చూడండి దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత యహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చదను ఇస్రాయులు దేవుడు నేను వారిని విడనాడను అంటున్నాడు ప్రభు చూడండి ఎవరైతే నీళ్లు వెతుకుతున్నారు అంటే దాన్ని మనకి ఆత్మీయంగా ఎట్లా అర్థం చేసుకున్నా దేవుని వాక్యాన్ని వెతికేటోళ్లే కదా కాబట్టి ఆయన వాక్యాన్ని వెతికేటోళ్ళకి ఆయన వాక్యానుసారం నడుచుకునే ఆయన ఏమని చదువుతున్నాడు అంటే నేను వారికి ఉత్తరం ఇచ్చేది నేను వారిని విడనాడను అంటున్నాడు వాళ్ళు నీళ్లు వెతుకుతున్నారు నీళ్లు దొరకక వాళ్ళు ఎండిపో వాళ్ళు వారి నాళ్ళుక ఎండిపోవచ్చు అని నన్ను చెప్తున్నాడు వాళ్ళు వెతుకుతున్నారు అంటే ప్రభు నేను వాళ్ళు విడనాడను అంటే వాళ్ళకి విస్తాను కదా ప్రభు కాబట్టి మనం ఎట్లుండాలా దేవుని వాక్యాన్ని అన్వేషించే వాళ్ళమై ఎందుకంటే ప్రభు మనల్ని ఉన్న ఆత్మ విషయమై దీని వారు ధన్యులు అన్నాడు ప్రభు కాబట్టి మనం ఆత్మ విషయమై దీనిగా ఉంటే ప్రభు మనల్ని విడనాడను అని చెప్తున్నాడు ప్రభు పరలోక ప్రాజ్యం వారదంటే ప్రభువు ఎక్కడు పరలోకంలోనే కదా ఉన్నాడు మన ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఎట్లా విడిచిపెడతాడు ఆయన కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి ఆయన వాక్యం పట్ల దీన మనస్సు మనం కలిగి ఉండాలి నేను ఏం నేర్చుకుంటాను ఏం నేర్చుకుంటాను కొత్తగా అని చెప్పేసి మనం ప్రతి క్షణం మనలో మనల్ని పరీక్షించుకుంటూ ఆయన వాక్యానుసారం మనం సరి చేసుకున్నప్పుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన మనల్ని విడనాడను అని చెప్తున్నాడు ఎవరైతే ఆత్మవిషయమై దీని దీనత్వం కలిగి ఉంటారు వాళ్ళు మాత్రమే ఆయన వాక్యాన్ని తిరగేస్తూ ఉంటారు అనమాట ఆయన వాక్యం ప్రకారం సరి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మన అటువంటి వారంగు మనం ఉన్నామా ఆయన వాక్యానుసారంగా జీవించి మనం తృప్తి పొందుతున్నామా మనలో తృప్తి రావట్లేదంటే మన పాపం జీవితం ఇంకా కాబట్టి ప్రభు మన ఎవడైతే దీన మనస్సు కలిగిన వారై ఉంటారో వాళ్ళనే ప్రభు ఎప్పుడు చూస్తా ఉంటాడు వాలనే వాళ్ళని విడిచిపెట్టడు కాబట్టి మనము అటువంటి మనసు కలిగి ఉండాలా ప్రభువుని వెతికే మనస్సు మనకు ఉండాలా ప్రభు లాగా జీవించే మనసు మనకు ఉండాలా అప్పుడే మనము దీన మనస్సులై ఉండి ఆయన ఎదుట మనం ప్రవర్తించగలం మనకు ఆ ఉంటే ఆటోమేటిక్ ఆయన ఎదుట మనం దీన మనస్సు కలిగి వారిగా ప్రవర్తించగలం ఆ మనసు లేకుండా ఎంతసేపు యాక్టింగ్ చేసినా మనకి ప్రభు చూస్తూనే ఉంటాడు ఆయన ఎదుట ఆయన ఎదుట ఉండమన్నాడు కదా ఆయన ఎదుట ఉండమంటే ఆయన చూస్తూ ఉంటాడు కదా ఇంకో మనసు లేకపోతే నువ్వు ఎంతసేపు యాక్టింగ్ చేస్తావు చేసినంతసేపు చేస్తావు ఏదో ఒక రోజు నువ్వు నీ బట్ట భయం బయ మరి ఆ రోజు ఎవరు తప్పించుకోలేరు కదా మరి అట్లా తప్పించుకోకూడదు అంటే మనము నటించడానికి లేదు మనం ఎప్పు ఆయన వాక్యాన్ని వెతికి ఆయన మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడే ఖచ్చితంగా ఆయన ఎదుట నిలబడగలం ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టనే పెట్టడం కాబట్టి ప్రభు వాక్యం చాలా క్లియర్ గా చెప్తా ఉంది ఏంటంటే మన ఆయన మనల్ని అడుగుతుంది ఏందంటే మొదటగా మనం న్యాయంగా నడుచుకోమంటున్నాడు తర్వాత కనికరమును ప్రేమించమంటున్నాడు తర్వాత దీన మనస్సు కలిగి ఆయన ఎదుట నడుచుకోమంటున్నాడు తెలిపిలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండు కూడా తెలిపిలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండు చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి పావులు దీనస్థితిలో ఉన్న నిరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నిరుగుదును ప్రతి విషయంలో అన్ని కార్యంలోను కడుపు నిండి విడుటకును ఆకలి కొని సమృద్ధి కలిగి లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను కాబట్టి చూ మనం ఈయన ఏం చెప్తున్నా అంటే మనం ప్రతి విషయం కూడా మనం ఎట్లా ఉండాలనేది మనం నేర్చుకొని ఉండాలంట దీన స్థితిలో మనం ఉండాలంట మన ప్రభు సంపన్న స్థితిలో పెట్టాలంట ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి వీడుటను ఆకలి కొని సమృద్ధి కలిగి లేమిలో ఉంటకును నేర్చుకుని ఉన్నాను అంటే మనం ఈయన ఎట్లా చెప్తున్నాడు అంటే ఆయన తృప్తి పొందినాడు కాబట్టి ఆయన తృప్తి పొంది ఈ పౌలు తృప్తి పొందినాడు కాబట్టి ఆయన నేర్చుకున్నాడు ఆయన దీనస్థితిలో ఉండగలుగుతాడు ఎందుకు ఆయన తృప్తి పొందుతాడు స్థితిలో కూడా సంపన్న స్థితిలో ఉన్నా తృప్తి పొందుతాడు ప్రతి విషయంలో ప్రతి కార్యంలో కడిపి నిండి ఉన్నా నిండకపోయినా ఆయన సమృద్ధి సమృద్ధి కలిగి లేమిలో ఉంట నేర్చుకున్నాడు అంటే ఆయన తృప్తి ఉంది ఆయనలో కాబట్టి అటువంటి తృప్తి మనం లేకపోతే మనం దేవునికి ఇష్టలై ఉండలేము ఆయన ఎదుట మనం ఆయన అడిగింది మనం ఇవ్వలేము కాబట్టి ఆయనకి ఆయన శిక్షకు మనం పాత్రలం అవుతాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆయన కనికరమనే ప్రేమించాలా ఆయన ఆయననే మనం ప్రేమించాలా మీక మళ్ళీ మనం మీక గ్రంథానికి వెళ్ళిపోతాము మీక ఆరు ఎనిమిది కాబట్టి మనల్ని ఆయన ఏమడుగుతున్నాడంటే న్యాయంగా నడుచుకోమంటున్నాడు కనికరములు ప్రేమించమంటున్నాడు దీన మనస్సు కలిగి ఉండమంటున్నాడు కాబట్టి న్యాయంగా నడుచుకునేటప్పుడు మనలో పక్షపాతం ఉండకూడదు అభిమానం ఉండకూడదు శత్రువని మనం చూడకూడదు అట్లనే కొంచమే కదా అన్న పదాలు మనం అస్సలు వాడకూడదు మన బీద వాళ్ళని ప్రేమించాలా ఆయనని గనపరచాలా కనికరం చూపిస్తే ఆయనను గణపరిచిన వాళ్ళ మనకి ప్రభు వాక్యం చెప్తుంది ఆయనని గణపరిస్తే ఖచ్చితంగా ఆయన మనం గనపరుస్తాడని చెప్పింది కాబట్టి కనికరమును చూపించి మనం ఆయన మనం ఆయనను గనపరచాలా తద్వారా మనం కూడా గనపరచబడాలి ఆయన ద్వారా కాబట్టి మనం దీన మనస్సు కలిగి ఉండాలా ఆయన వాక్యంలోని ఎప్పుడూ మనం నింపబడుతూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ తృప్తి పొందాలా తృప్తి లేకపోతే మనం ప్రభువుకి ఉండలేము ఈ లోకం ఈ లోకస్థులకు ఉండదు తృప్తి మనకు ఉండదు తృప్తి ప్రభు ఉన్నప్పుడు మనం తృప్తి ఎందుకు ఉండదు ఎటువంటి స్థితిలో వల్ల మనం తృప్తి పొందుతాం ప్రభువు ప్రతి విషయం మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించమన్నడా లేదా ప్రభు మర చే కృతజ్ఞత స్థుతులు మనం ఎప్పుడు చెప్తాము మనకి సంతోషం కలిగినప్పుడు మనం తృప్తి పొందినప్పుడు థ్యాంక్స్ చెప్తాము గుట్టిగా థ్యాంక్స్ చెప్పమని చెప్పం కదా కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా తృప్తి పొందేది నేర్చుకోవాలి కాబట్టి ఈ మూడు విషయాలు మనల్ని ప్రభువు అడుగుతున్నాడు ఇంతే కదా యోహో వాణిని అడుగుచున్నాడు కాబట్టి మూడే మనల్ని ప్రభు అడుగుతున్నాడు కాబట్టి మన ప్రవర్తన ఎట్లా ఉంది మన ప్రవర్తన ఎట్లా నడుస్తా ఉంది ఎట్లా నడుచుకుంటున్నాం మనం ఇంట్లతో కాని బయట కాని ఇంట్లో కాని కాబట్టి మనం ఇవన్నీ చూసుకొని దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగల అప్పుడే మనం ప్రభుని ఇష్టపడి ఈ దేవుణ్ణి దేవునికి ఇష్టమై ఉండగలం న్యాయంగా నడుచుకోకపోతే ఆయనకి అసహ్యులం మనం మనల్ని అసహించుకుంటాడు ప్రభు మనం కాబట్టి చూడండి తొమ్మిదవ వచనంలో ఒక్కటి చెప్ప నేను ముగి చేస్తాను ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచ్చున్నాడు చూడండి ఆయన తెలుగులో అయితే యహోవ ప్రకటన చేయవచ్చుంది ఇంగ్లీష్ లో అయితే ద లార్డ్ వాయిస్ క్రైత్ అంటు ద సిటీ అంటే ఆయన ఏడుస్తున్నాడని ఉంది వాక్యం ఆయన సిటీ మీద ఏడుస్తున్నాడని జ్ఞానము నీ నామము లక్ష్య పెట్టును శిక్షణను వార్తను శిక్షణ నిర్ణయించిన వాటిని గుర్చిన వార్తను ఆలకించుడి చూడండి జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును ఎవరు జ్ఞానం గలవారు ఇప్పటి దాకా మనం విన్నాం కదా ఇంతే కదా యోహో అని అడుగుచున్నాడు అని మూడు విషయాలు మనం చూసినాం కదా ఇవన్నీ ఏంటివి దేవుని వాక్యం నుంచి వచ్చినాయి దేవుని స్వరమే కదా అదంతా కాబట్టి జ్ఞానం గలవారు ఎవరు అంటే చూడండి ద్వితీయోపదేశ ఎవరు నిజమైన జ్ఞా నిజమైన జ్ఞానం గలవారు అంటే ద్వితీయోపదేశ కాండం నాలుగు చూడండి ద్వితీయ పిస్క నాలుగు ఆరులో ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను ఈ కట్టడలన్నింటినీ మీరు గై కొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం చూడండి ఎవరు జ్ఞా ఎట్లా ఉంటుందంటే ఆ జ్ఞానము ఎవరు జ్ఞానవంతులు ఆ ఇది దేవుని ఆజ్ఞలను గై గైకొని అనుసరిస్తారో అదే దేవుని దేవు అదే దేవునిచ్చే జ్ఞానం అన్నట్టు అదే వాళ్ళు ఎవరైతే దేవుడు అయితే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారే జ్ఞానవంతులు చూడండి కీర్తనల గ్రంథంలో ఇస్మంటిదే ఉంటారు చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదిలో నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానే నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచ్చున్నవి నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు చూడండి ఎవరు జ్ఞానవంతులు ఎవరు ఆయన శిక్షణ గుర్చిన వార్తను వింటారు ఎవరు ఆయన శిక్షణ గుర్చిన వార్తను విని జాగ్రత్త ఆయన ఆజ్ఞను పాటించేటోళ్ళు ఆయన ఆజ్ఞలే జ్ఞానం ఇస్తాయంట ఆయన ఆయన ఎప్పుడైతే ఆయన శాసనాలను ధ్యానించుతున్నారంటే ఆయన వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికే విశేష జ్ఞానం వస్తుందంట ఎవరైతే ఆయన ఉపదేశాలను లక్ష్యం చేస్తున్నారో ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటున్నారో దాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారో వారికి విశేష జ్ఞానం వస్తుందంట వారే జ్ఞానవంతులు మిగతా వాళ్ళు ఎవరు జ్ఞానవంతులు కాదంట ఇప్పుడు చూడండి మీక మీకు ప్రొమ్మిదిలో జ్ఞానము గలవాడు నీ నామము లక్ష్య పెట్టను ఎవరైతే దేవుడు ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారు ఎవరైతే ఆయన ఆజ్ఞలను వెతుకుతారు వారే జ్ఞానం గల మాత్రమే ప్రభుని లక్ష్య పెడతారంట కూర్చిన వార్తను శిక్షణ నిర్ణయించిన నిర్ణయించిన వారిని కూర్చిన వార్తను ఆలకించడం అంటే దేవుని ఉగ్రతను ఆ ఉగ్రతను పెట్టేవు దేవుని ఎవరు తెలుసుకుంటారంట దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళే తెలుసుకుంటారంట మిగతా ఎవరు తెలుసుకోలేరంట కాబట్టి ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారో ఆయన ఆజ్ఞలు పాటిస్తారో ఎవరైతే న్యాయంగా నడుచుకుంటారో కనికరమును ప్రేమిస్తారో దేన మనసు కలిగి జ్ఞానవంతులు వాళ్ళు మాత్రమే దేవుని ఉగ్రతను గురించి తెలుసుకుని తప్పించుకుంటారు వాళ్ళ ఉగ్రత గురించి దేవుళ్ళు మాత్రమే దేవుని ఉగ్రతను తప్పించుకుంటారు ఆయన శిక్షణ గురించి తప్పించుకుంటారు అటువంటి జ్ఞానం మనలోకి లేకపోతే జ్ఞానం అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించకపోతే ఖచ్చితంగా మనం ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోలేము ఆయన ఉగ్రత అంటే ఏందో కూడా మనం తెలియనప్పుడు అది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరిలాగొచ్చి పడుతుంది మనం అప్పుడు ఎట్లా తప్పించుకుంటాం తప్పించుకోలేము కదా ఆయన వాక్యాన్ని మనం పాటించట్లేదు ఆయన వాక్యాన్ని మనం చదవట్లేదు ఆయన ఆజ్ఞలు ఆయన అడిగే మనం ఆయనకి ఇవ్వట్లేదు మనం మనకు జ్ఞానవంతులం కాదు కదా అప్పుడు ఆయన శిక్షణ గురించి మనం ఎట్లా ఆయనకి లక్ష్యం పెడతామో ఆ శిక్షణ గురించి మనం ఎట్లా చదువుకుంటాం మనం చదవనే చదువు ఆయన గురించి అది ఉన్నటువంటి ఒకసారి వచ్చినప్పుడు మనం ఆ లభోదిబో అంటే అవ్వదు కదా కాబట్టి మనం జ్ఞానవంతుల వల్లే ఉండాలా జ్ఞానవంతులు ఎట్లుంటారు అనేది మనకు కీర్తన గ్రంథం చెప్తా ఉంది నూట పంతొమ్మిది తొంభై ఎనిమిది కాడించి ఎట్లా విశేష జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి దాన్ని పరిశోధించి దాన్ని లక్ష్యం చేసే వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుందంట విశేష జ్ఞానం వస్తుందంట కాబట్టి అటువంటి విశేష జ్ఞానం మనం పొందుకోవాలా ఆ ఉగ్రత నుంచి మనం దప్పించుకోవాలా దేవుడు అడిగినవి కాబట్టి అటువంటి రీతిగా దేవుడు మనం నడిపించాలని ప్రార్థన చేస్తాము పరిశుద్ధ ప్రేమగల దేవ నీకు వందనాలు స్తోతులు స్తోత్రం ప్రాభం వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినారు ప్రభావ వందనాలు తండ్రి తండ్రి నాయన ప్రభా మీరు మమ్మల్ని అడుగుతుంది మూడే ప్రభావ న్యాయంగా నడుచుకోమంటున్నారు కనికరములు ప్రేమించమంటున్నారు ప్రభావ అట్లా నేను దీని మనస్సు కలిగి ధరించుకోమంటున్నారు ప్రభావ ఏవో ఇవి చేసే వాళ్ళే ప్రభావ జ్ఞానవంతులని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ వాళ్ళు మాత్రమే ప్రభా ఉగ్రత గురించి తెలుసుకుంటారు ప్రభావ ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నాయన వాళ్ళు మార్గాలు వెతుక్కుంటారు ప్రభా కాబట్టి నా తనటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మీ వాక్యం ద్వారా వచ్చే జ్ఞానాన్ని మేము పొందుకోవాలి ప్రభావ మీ ఆజ్ఞలు పాటించడం ద్వారా వచ్చే విశేష జ్ఞానం మేము పొందుకోవాలి ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ నా తండ్రి నా న్యాయంగానే మేము జీవించాలా ప్రభావ ఎక్కడ కూడా అన్యాయం ఉండడానికి వీలలేదు ప్రాభ పక్షపాతంగా నా అభిమానం కానీ ప్రాభ నేను చూడడం కానీ ప్రభావ కొంచెమే కదా సాకులు గాని ప్రభా మేము చెప్పడానికి వీల్లేదు ప్రాభ నా తండ్రి దీనస్థితిలో ఉన్న వాళ్ళని మేము బాధించడానికి వీల్లేదు ప్రాభా దీన స్థితిలో బాధించే వాళ్ళని నిందిస్తున్నామని వాక్యం చదువుతుంది ప్రభా కాబట్టి నన్ను దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఆదరించే నిన్ను ఘనపరిచవారాన్ని చెప్తున్నారు ప్రభా అవును తండ్రి నన్ను ఘనపరిచివారం గానే మేము ఉండాలా నా తండ్రి మేము తృప్తి పొందే వాళ్ళలాగానే ఉండాలా ప్రభా అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి నిజయ నా తండ్రి నాన్న స్వప్న సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి నాన్న స్వప్న సిస్టర్ జీవితంలో ప్రభావ మీరు కార్యము స్టార్ట్ చేసినారని మేము నమ్ముతున్నాం ప్రభావ నా తండ్రి నాన్న మీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం ప్రభావ నాన్న ఎంతో గొప్ప సాక్ష్యం ప్రభా మీకే వందనాలు వేసాయా తండ్రి నాయన ఇంకనూ ప్రభా నా తండ్రి తన కుటుంబం కట్టబడే కృపణ అనుగ్రహించిన తండ్రినైనా మళ్ళీ వాళ్ళు నా తండ్రి మీలో నాటబడాల ప్రభావం ప్రభా మీరు సమృద్ధిగా వారికి జీవం ఇచ్చినారు ప్రభా నా తండ్రి వారు మళ్ళీ స్వీకరిస్తున్నారు ప్రభా నా తండ్రి తిరిగాని రెస్టోరేషన్ అవ్వాల ప్రభా యేసుక్రీస్తు నామంలో తండ్రి నాయన మీరు ఇచ్చినారు ప్రభావ అన్నీ నెరవేరతాయి ప్రభా మీకే వేలాది వందనాలు తండ్రి ఆయన నా కుటుంబాన్ని ప్రభావ బహుగా దీవించి ఆశీర్వించిన మునుపటి స్థితి కంటే ఎక్కువ మరి మరి స్థితి మంచి స్థితికి వారిని తీసుకెళ్ళండి నేను వారిని మరింత మలంగా సేవలో తండ్రి మీరు అక్కడికి సిద్ధపరచుకోండి ప్రభావ అదే రీతిగా తండ్రి నాయన సంజయ్ బాబును బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ నా ప్లేట్లెట్ కౌంట్ తగ్గి ఉన్నాయి నా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి తండ్రి ఎస్ఐఆర్ సంజయ్ బాబుకు నా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ పెరగల ప్రభావ నా ఎటువంటి హాని జరగడానికి వీలు తండ్రి మీరే నా సంపూర్ణ స్వస్థను ఆరోగ్యం బిడ్డను అనుగ్రహించండి ప్రాభ మంచి తెలివి జ్ఞానంతో నింపండి ప్రభావ నా తండ్రి మీ బిడ్డ వల్ల చిన్నప్పటి నుంచే ప్రభా ఎందు భయభక్తులు కలిగి జీవించి మహిమకరమైన బిడ్డగా మారా మీరేనాయన అంతటి కృప్రహించిన మీ నామ మహిమార్థమ బిడెని లేవనెత్త మనీ ఆయన వాళ్ళ కుటుంబం నుంచి కూడా మీరు గొప్ప సాక్ష్యం నా తండ్రి నాయన మీ వినిలాదన తండ్రి మీ నామాన్ని మహింపరచుల మాకు సహాయం అనుగ్రహించమని ప్రేర్లో పాల్గొన్న బ్రదర్శ నిసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగు ప్రభావ ప్రతి చోట మీరే శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి నడిపించమని తండ్రి ప్రతి ఒక్కరిని మీ నామ మహిమే వాడుకోమని దాని మధ్యాహ్న కాల సమయంలో ప్రభావి స్వరం ద్వారా మాతో మాట్లాడి ప్రభావం మా జీవితాన్ని సరిచేసుకునే అవకాశం మరొకసారి మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరైన నేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రదర్ ప్రే చేసేటప్పుడు సంజయ్ బాబుని స్వప్న సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని సంజయ్ బాబుకి బ్లడ్ ప్లేట్లు ఎట్టుకోవాలి తగ్గినాయంట రవి బ్రదర్ వాళ్ళ మనవాడు ఆయన మళ్ళీ పెరగకపోతే రేపు అడ్మిట్ అవ్వాలంట అడ్మిట్ అవ్వకుండానే ప్రభు స్వస్థపరచులన్న ప్రార్థన చేయండి అట్లానే స్వప్న సిస్టర్ కూడా కొంచెం వాళ్ళ భర్త్ వచ్చిందంట ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడంట వాళ్ళు కూడా కొంత దేవుని కార్యాలు చూస్తున్నారు వాళ్ళు ఇంకా మరింతగా పైకి రావాలని చెప్పేసి ప్రార్థన చేయండి కుటుంబం <Sessizuk> కుటువంటి మీకు అందరా పారసైట్స్ బ్యాక్టీరియాచి వేస్తుంది మీకు సంజయ్ కనిపిస్తుంది అమెరికన్ బ్యాక్టీరియాస్ లైఫ్ మెటీరియల్స్ హంటింగ్ మేమన్నర్డ్స్ ఇస్ దిస్ కిందన ప్రోగ్రామ్ క్లోట్లీ సంప్రదినాభిడి చేవంతం చేస్తారు లెట్ ద సమ్థింగ్ వన్ కంబైన్డ్ టు ప్రోలిఫరేట్ ఇన్ ద మైటినింగ్ ఆఫ్ జీసస్ బ్లెస్సింగ్ ఇన్ వైరస్ బ్యాక్టీరియా అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద మైటినింగ్ ఆఫ్ జీసస్ బ్లెస్సింగ్ హవ్ ఫ్లసషన్ అండ్ రికవర్డ్ జీసస్ బ్లెస్సింగ్ అవబేట్ మిద రూకోవర్ సార్షిన్ ద మనుష్యం సేమన్నర్డ్ దేవాదనాల ప్రభాతండ్రి నీకేస్తు ప్రభా తండ్రి ఇదిగో ఆయన నువ్వు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన ప్రభాయన దీన మనస్సు కలిగి ఉండమన్నో ప్రభా కమను ప్రేమించమన్నో న్యాయంగా నడుచుకోమన్నో ప్రవర్తించమన్న ప్రభా మేము ఆ రీతిగానే మేము నా జీవితంలో దాన్ని అవలంబించాలా అది మేము పాటించాలా ప్రకటించాలా ప్రభా ఈ యొక్క విన్న వాక్యం మా హృదయంలో నాటబడి అది ఫలించాలా కాబట్టి ఈ వాక్యాన్ని నేను విస్తరిస్తూ స్వీకరిస్తున్నాను ప్రభా అలాగే స్వప్న సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి తన భర్త అక్కడికి వచ్చిందని మేము విన్నాం ప్రభా తండ్రి నాన్న ఇంకా తనని సంపూర్ణంగా మార్చండి ప్రభా ఆ కుటుంబంలో ప్రభా మీ శాంతి సమాధానం దయచేయండి ప్రతి చీకటి శక్తులు ప్రభానయన అక్కడ లయమైపోయినాయి ప్రభ నీ వెలుగు అక్కడ ప్రకాశింపబడింది ప్రభా ఆయన మీ సన్నిధి అక్కడ వాళ్ళ మధ్య వచ్చింది ప్రభాయన అలాగే ప్రభా తండ్రి కుటుంబంలో ప్రభానైనా మీరే కావాల్సిన ప్రతి సహాయం దయచేయండి ఆ కుటుంబం పట్ల మీ యొక్క మెండైన దీవెనలు మీరు ఆశీర్వదించండి ప్రభా భార్యభర్తలు ఇద్దరినీ ప్రభానయన మీరు సంపూర్ణంగా ఏకం చేయండి ప్రభా ఆ కుటుంబంలో ప్రభా ఎలాంటి దుష్టుడు బాణాలు లేకుండా ఆ కుటుంబం చుట్టూ మీకు కంచెం యొక్క అగ్ని పెట్టండి ప్రభా ఎలాంటి చీకటి శక్తులు వాళ్ళలోకి వెళ్ళడానికి వీల్లేదు ప్రభా యేసుక్రీస్తు నామంలో తండ్రి మీరే వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకున్న ప్రతి అవసరాలు మీరు తీర్చమని ప్రతి ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ప్రభా మీరు విడుదల దయచేయమని మీరే ఆ కుటుంబాన్ని నాయన కావలసిన ప్రతి పోషణను ప్రతిది మీరు దయచేయమని ప్రార్థిస్తూ సిస్టర్ని కూడా ప్రభా ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నాయనా తండ్రి నిద్ర లేదని విన్నాం ప్రభా నాయన మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా తన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను అనారోగ్యాన్ని తీసేసి మీరే ముట్టి తాకి ఆ కలవరి చూపిన గాయముల ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆ సిస్టర్కి సంపూర్ణ స్వస్థత కలుగును గాక తండ్రి అలాగే సంజయ్ బాబు గురించి ప్రార్థిస్తుండగా ప్రభా ఆ బాబును ముట్టండి తాకండి ప్రభా తనలో ప్రతి అనారోగ్యాన్ని మీరు గద్దించండి తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి తనకున్న ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఆ యొక్క బ్లడ్ ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ అయినా అది ఇంక్రీజ్ అవ్వాల ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి తనకున్న ఆ సంపూర్ణంగా జ్వరం నుంచి స్వస్థత కలగాల ప్రభా అలాగే తండ్రి ప్రభానయినా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండానే ప్రభాన ఆయన మీ ఆత్మ ప్రభానయినా మీ యొక్క తండ్రి చేతులు ఆ బిడ్డని తాకినాయన తనకున్న యొక్క ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగునుగాక ఈ రెండు కుటుంబాలను ప్రభా మీరు నాయనా తండ్రి మీరు చేసిన మేలును బట్టి రెండు కుటుంబాల నుంచి గొప్ప సాక్ష్యం రావాలా మీకు మహిమ రావాలా ప్రభావ అలాంటి సాక్ష్యం మేము కూడా వినాలా ప్రభా మేము ఆనందించాలా మీరు ఆనందించాలా ప్రభా ఈ రెండు అంశములకు ప్రభా మీ అందు పెడుతున్నాం ప్రభా నమ్మిక విశ్వాసం ఉంచి ప్రార్థించినాం ప్రభా తండ్రి ఖచ్చితంగా ప్రభా ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిదీ మీరు పొంది ఉండమని ప్రార్థించినారు ప్రభ కబట్టి ఈ రెండు అంశములకు ఆయన ఖచ్చితంగా ఆయన సంజయ్ బాబు స్వస్థపడి అలాగే స్వప్న శ్రేస్టర్ కొన్న అనారోగ్యము కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి వాళ్ళకి మొత్తం ప్రభా ఆయన వాళ్ళకి మీ మేలులు జరిగినాయి నమ్ముతున్నాం ప్రభా చేసినందుకు మీకు వేలాది వందనాలుగు కోట్లాది కృతజ్ఞత స్తులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీ సో ప్రభాణ ఆదివాన్ని వాక్యం మాట్లాడిన యశ్వభా వాక్యం ఉదయం ఫలింపే చేయండి వాక్యంధ్ర జీవించాలా ఇంకా యాసే చూపించండి ఉక్క నిర్చిపెట్టాలా మీ స్వరూపం నీ గుణగాల కలగ చెయ్యండి ఆదీవాన్ని స్వతం యశ్వభాన్ ఆదివాణి సాయం చేస్తే నడిపించను నాది అక్రిపా దేవాన్ని స్థుతం బ్రాహ్మణ సాకలు గొప్ప దేవాసతి కదా దేవానికి స్వతం మీరు అక్కడ బాగు సమీపం ఉంది హలలిగా ఉంటే కాలంలో బాదిన కాలంలో ఉన్న యశ్వ్రభాన్ నాగ ఇంకా మా గ్రామంతో నింపని ఇంకా ప్రశుద్ధాత్మ నింపని నా దీవానికి శుతం అలాంటి ఆత్మల భారం ఆత్మల సంపాదన దొప్ప జలం కనికలించండి అలడియా నా దీవానికి శ్రతం నీ కృప్ప కటాక్షం బట్టి ఆత్మ తెరవండి వాళ్ళ సరస్వతను నడిపించి అలడి అప్రీత విడిపించి అలడియా వాళ్ళ సిల్ద సరస్వతను రా ఆత్మస్వత్వంతో ఆరాధించే కారించని వైరస్ పద వాళ్ళని ముట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దచ్చని దాన్ని విడిపించి వాళ్ళ ఆత్మ తెరువు వాళ్ళి రక్షణ పొందాలి యశుప్రభ మీరు కారించని నాయనిక పొందాలి యశుప్రభ హలడియా నా దీవానికి శుతం చేసే యశుప్రభ మళ్ళీ కేపిఎన్ బ్రహ్మ ముట్టని తాకండి కుటుంబం ఉంటే ముట్టి స్వసపరిచే ఆరోగ్యం దచ్చని చిన్న పిల్లలతో అలలియా కుటుంబంతో ప్రభాన్ని ఫ్యామిలీ పేరుని సేవ చేసి సాధించండి దీవించే ఆశ జాబ్లతో ఉండేది కష్టం లతో తొలగించండి నా ప్రభానికి సుతం ఆ సంజయ్ బ్రహ్మ తాకండి జ్ఞానం తెచ్చి చిన్న బాబులో బ్లెట్ అలలి నాది అమ్మలతో అది పెరగాలప్రభా మీ రత్ంలో విజయం ప్రభావ మీ రత్న్ని పోషించని బాబు మీ ఆత్మ జ్ఞానం మీ గొప్ప సేవకులు కావాలా అలా వైరస్ని ప్రభా గద్ది విడిపించి సైతాన్ని కాల్చని ఆ సప్నం ముట్టని తాకండి నరాలు ముట్టి స్వసపరిచి ఆరోగ్యం దాని బలం దండి ఆమె తిరిగి వెలిగించండి అలా విడుదలని తన భర్తకు విడుదల భర్త మీ రక్షణ పొందాలా పిల్లలు బావుస్ జ్ఞానం దండి గొప్ప సేకులు కావాలా ఆ కుటుంబం చీకరి చీక కాల్చి దురాత్న కాల్చేసి అలాగే ఆ నిత్య ఆరాధన ప్రయత్ని సాధించండి నా ప్రభానికి శ్రోతం మీరు అక్కడ తొలగింది సిద్ధపడి సాయం చేయ ప్రసమిన్ వినిపిస్తుందా ఓకే ప్రార్థం చేస్తా సూత్రం ప్రభా పరిశీదుల గొప్ప దేవ సర్వశక్తి సంప్రద మహోన్నతుడ తండ్రి మహమస్వరి పెగుదేవ కృప్ప మైడీక అబ్రహామి సాఫ్ ఆ కోవిలో గొప్ప దేవ కుమైడ తండ్రి నీకే వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకొని మీ కృప వెంబడి కురుపురమ్మ కనుగరించి మమ్మల్ని ఎంతగానో ప్రభా బలపర్చిన దేవ తండ్రి నీకే వందాలిసయ్య నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్న గొప్ప దేవ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు కనుగరించారు కానీ ప్రతి నీకే కృతజ్ఞత ఆసక్తులు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం యొక్క యుగంలో నీకే కలుగురు హలలు నా ప్రభ నా తండ్రి యొక్క మధ్య కణశనైనా యొక్క కృపా సింహాసనం ఆశ్రయించడం మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా మేము రీతిగా జీవించాలా మనుషుల పట్ల ఏ రీతిగా మేము విధేయత కలిగి ఉండాలా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఆయన మేము న్యాయంగా నడుచుకోవాలా కనికర మేము ప్రేమించాలా ప్రభావ అయినా మీతిగా మీరు నడుచుకోవాల ప్రవా అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం ప్రార్థం సమర్థించుకునే జీవితం వాళ్ళు ఉండడానికి విలేదు ప్రావా అది మాకు దూరం అనిగాక ప్రతి దశలో మేము మీకు విధేత చూపించాలా ప్రవా వినియమంతో భక్తితో ప్రభావం జీవించాలా ప్రభావ ప్రీతికరమైన చేయాల ప్రావా ఓ ప్రభావిత బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మమ్మల్ని బలపర్శ నీకు వందాలేసయ్య నీకే స్థుతులు సోతాలు అర్పించుకునే గొప్ప దేవా మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాలా శిక్షణకు వచ్చిన వార్త ప్రభావ ప్రకటించ అనేకులు ప్రభావం గ్రహించలేని స్థితిలో ఉండగా ప్రభావ ఇస్త ప్రభావ ఈ లోకమే రావని ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభావా అందరికి మేము ప్రకటించాలా అనేకులు మేము చెంతమే నడిపించాలా భయం శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ప్రతి శ్రమను మేము జయించి మేము ముందుకు పోవాలి నా దేవన ప్రభావ భయం పరిస్థితులు మేము ఉంటుండే ప్రతి దాంట్లో మీరు మాకు గొప్ప విజయం ఇస్తున్నారు తండ్రి నీకు వర్ణాలు అర్పించుకోండి ప్రతిదీ మేము ఈ లోకంలో ప్రభావ మీరు జయించినారు ప్రభావ మీరు కూడా లోకాన్ని జయించాలని మీరు మాతో గొప్ప దేవ ప్రతి మేము జయించి మేము ముందుకు పోల దుష్టుడు ప్రభావ ఎన్నో ఆటంకాలు పెడుతున్నాడు వాటి ఆటంకాలను ఏసుక్రీస్తాను కొట్టువే పడును కాక ప్రతి చీకటి దురాత్మంధకర శక్తులు డీ మనిస్ పెట్టిన బంధిస్తాను ఏసుక్రీస్తున్నాను అమ్మలా నా ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి నా తన ఏసు ప్రభా మేము పో మార్గం అంతట్టు మీరు సరళం చేయండి మీ సేవలు అభిషేకించలంగా వాడుకోండి ఎన్నో ఆటంకాలు ఆటలు కొట్టువే పడాలా ముందుకు మేము సాగిపోలా ప్రతి దశలో మీరే మాకు సహాయకులు ఉన్నారండీ నీకు వందాలిసా ప్రతిదినే షేదించుకో మేము ముందుకు పోవాలా ఆయన ఓ ప్రభావ బుద్ధిష్డు ప్రభ మీ భక్తులను నల్లగొడుతున్నాడు ప్రభ ఎంత భయంకరంగా ఉంటున్నా గానీ ప్రభావన్నిటి నుంచి ప్రభావం మాకు విడుదల కల్పిస్తూ మాకు ఆదరణ మీ సమాధానం మీ శాంతి మాకు అనుగ్రహిస్తూ వాళ్ళు ఎంతగానో మనం ఆనందింపజేస్తున్నారు మీలో గొప్ప దైవానికి వర్ణాలిసయ్యా ఎల్లప్పుడు మేము ఆనందించాలా మా సహనాన్ని సకల జల్లుకు మేము ప్రకటించాల ప్రవ్వ అరుగా ముందు ముందుకు పోలాగానే సాయపడమైన ప్రాదిష్టమైన గొప్ప దైవానికి నికు సహాయం మీరు అక్కడ తోలు కొన్ని మేము సిద్ధపడాలా అనేకులు సమస్త జల్లు శిష్యులు చేయాల ప్రభ అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్లి మీ వాక్యం ప్రకటించాలా ప్రవ్వా పేరు తెలియని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది ప్రవ్వాన స్థితులు ఉంటున్నారు ప్రభు ఎంతో ప్రభు బలహీనలు ఉంటున్నారు రోగాలతో బాధపడుతున్నారు సమస్యలు బాధపడుతున్నారు వాళ్ళందరినీ ప్రభావ మేము బయట తీసుకొని రావాలా ఏసుక్రీస్తా నామౌన్ హలలీయ అలాంటి అభిషేకంలో మనం నడిపించి మనం ప్రార్థిష్టం దేని విషయాలు మేము భయపడుకొని ధైర్యం మేము ఓ ప్రభు ఎక ఉన్న ముందున్న వాటి కొరికి వేగిరిపరిచే గురి ఎద్దుకు అలాంటి విశ్వాసంలో మేము ముందుకు పోవాల సహాయపడండి మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి మాకు విశ్వాసం సరిపోదు ప్రభావ ఇంకా మా విశ్వాసాన్ని ఆకాశం అంటాలా ప్రభాయన బహుగా ప్రభా ఎందు విశ్వాసమే బలపరచాలే ఎందుకంటే మీరునైనా దాన్ని అలాంటి విశ్వాసం మాకు అనుగ్రహించమని నాది వెళ్ళప్పుడు మీ ఎందు ఆనందిస్తూ మేము ముందుకు పోవాలా అనేకులు ప్రకటించి బిడ్డగా తయారు చేయమని ప్రార్థిష్టమైన స్వప్న చేసే రుచి మేము ప్రార్థిష్టం దేవాణ ప్రకటించిన నీకు వందాలేస ఆ కుటుంబం ప్రభులు భర్త వచ్చిన ప్రభావ ప్రేమ చూపించు ఆలకించినారు ప్రభా కుటుంబానికి విడదలు కల్పిస్తున్నా తండ్రి నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు శ్రోతాలు అర్చించడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ గొప్ప దేవా నీకు వందాలేసయ్యా ఆ బంధకాల నుంచి వాళ్ళకి నీకు వందాలి ప్రభావ ఆ కుటుంబాన్ని తిరిగి మీరు కట్టండి ప్రభావ మీలో బహుఫలించాలా నా తన ఈసుకు ఉన్నత స్థితి మీరు లేవనెత్తండి నూతనంగా అభిషేకించి ఆ కుటుంబంతో రక్షణ పొందాలి ఇద్దరు పిల్లలు మంచి చదువుకోవాలి పర్లో ఒక జ్ఞానం అనుగరించి ఆ బిడ్డల భవిష్యత్తు మీరు దీవించిన ప్రభావ మీరు సాక్షి ఒక బిడ్డలు తాకి స్వస్థపచ్చండి ఇస్త కుటుంబాలు అక్క జిల్లలు కుటుంబాలు మీరు దీవించి ఆశ్రయించి బలపరచమైన ప్రాధిష్టమైన గొప్పది ఒక మంచి ఆరోగ్యం సిస్థర్కి అనుగరించి మీ గొప్ప సాక్షి నిలబెట్టుకోండి ఓ ప్రభ నా తన ఇసు ఆ కుటుంబానికి ఆదరణ సమాధానం అనుగురించి నడిపించండి ప్రతి సమస్యలను చూడాలని కల్పించండి గొప్ప దేవ ఆర్థికంగా మెరుగుపరిచి ప్రతి కష్టం నష్టం చూడాలని గురించి మీ కొరకు సాస్ని పెట్టుకోండి నా దేవ నా ప్రభా నీకు సంజయ్ బాబు నుంచి మేము ప్రార్ష్టం దేవా ప్రభా తిడ మీరు తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఆ కలవరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ బిడ సంపూర్ణ స్వస్థ దయచేయండి ఒక పారసైట్ నిస్తున్న గద్దిస్తున్న శరీరం నుంచి బడికిరా రోగం ఏ బాక్టీరియాసినప్పుడు కలిపోగా ేసు క్రీస్తాపిస్తున్న సమృద్ధిగా అభివృద్ధి పొందునగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నాములు నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవాత సంపూర్ణ స్వస్థాన్ని గురించి మీకొక సాక్షిని పెట్టుకోండి ఇంప్రూవ్మెంట్ అను గురించి మీకు ఒక పెట్టుకోండి ఆ విధచు మీ అగ్నికం పెట్టుకోండి మీరే కాచి కాపాడమని ప్రార్థిష్టమైన మీరు అక్కడ త్వరగా తీసుకు ప్రభ కుటుంబాలన్నీ సిద్ధపడాలా ఓ దేవ అనేక కుటుంబాలను సిద్ధపరచాలా అలాంటి సేవలు ఎవరైతే కుటుంబంలో రక్షణ బంధం లేదు అంత రక్షణ బంధాల ప్రభావ మీ సేవ చేయాలా అనేక మీ శోక ప్రకటించాలా ప్రతి కుటుంబాల్లో ప్రభావ మీరు బలపరచండి శాంతి సమాధానం తెచ్చేయండి ప్రతి ఆటంక పస్తున్న శక్తులను ఏ స్థానంలో గర్దిస్తున్నా ఆ నా ప్రభావ ప్రతి కుటుంబాల్లో మీ సమాధానం గురించి మీ ఆదరణ తెచ్చేయండి మీ ఎందు ఆనందించాలా ఓ ప్రభ ప్రతి శ్రమంలో ప్రభావ నేను మయంపరచాలా పౌరులు ఏరీతిగా ఓ ప్రభావ లేమిలోను కలిమిలోను ప్రతి దాంట్లో ప్రభావ ఆయన నేర్చుకున్న ప్రభావ ఆనందించడం ఓ ప్రభావ కడుపు మార్చుకునే ఎందు ఆకలి ప్రతి దాంట్లో ప్రభావ ఆయన చేసే ప్రభావకు మాదిరిగా జీవించినారు ప్రభా ఆ రీతిగా మేము జీవించాలా ఎందుకంటే మేము ఉంటుంది శ్రమల కాలం మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా ఆ ప్రయాణం కూడా మేము సిద్ధపడాలా తండ్రి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి అన్ని కొట్టు అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరం నూతన అభిషేకం దయచేసి ధైర్యంగా ముందుకు పోయి మీ వాకి ప్రకటించి అనేకుల నుంచి ఎంత నడిపించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరు నడిపించండి గ్రూప్ లోన్ బ్రదర్స్ ఇస్తారు అందరు ఆశ్రదించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి మీరే మైంపమైన నా ప్రభుత్వం గ్రూప్ లోన్ బ్రదర్స్ ఇస్తారు అందరూ నూతన అభిషేకించి అగ్ని కంచి ఓ ప్రవణ అతని వైరస్ ఓ ప్రభుణ మీరే కాచి కాపాడమని ప్రధిష్టమైన బ్రదర్స్ భయంకరంగా పెరిగిపోతుంది ఆఫీసులలో ప్రభా మీరే కాచి కాపాడి వాటి విడవ కల్పించండి ఓ ప్రభా మీరే మార్గం చూపించి నడిపించమని ప్రధిష్టమైన నా తండి వాకి చెప్పిన పరిశుభ్రం మీరు దీవించ కుటుంబాన్ని మీరు ఆరాధించండి బలపరి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోండి ఓ ప్రభావ మీకు నీతి శక్తిని అనేక చోట్ల ధైర్యంగా ప్రకటించాలి మీరు మీరు వాడుకోమంటే అదిష్టమైన సందర్శకాలను ముట్టని ప్రభావం మంచి ఆరోగ్యం దయచేయండి పర్లో ఒక జ్ఞానం ఇంకా నింపండి మీ సముచితమైన జ్ఞానం నింపండి ప్రదర్శనాత్మైన సేవలో ప్రభావం అందరినీ పాలు అనేక విషయాలు అన్న మీరు బయలుపరుస్తున్నారు దాన్ని వర్ణాలి సయ మీరు బలపరచండి అగ్నికం చేసే ప్రవ మీరే కాపాడమని ప్రధిష్టమైన ఓ ప్రవా ఎన్ని ప్రజలు ఎన్ని ఆటంకాలు ఉత్పత్తి ఆటంకాలు కొట్టిన మంచి ఆరోగ్యం చేయమని ప్రాధిష్టమైన నా తన ఇస్తే ప్రభావ కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చేయండి మీరే బలపరచండి ఒక ఇద్దరు బిడ్డల చుట్టూ మీ చేసి మీ భూతల కాదు అనుగ్రహించండి ప్రభుత్వాలు భవిష్యత్తు దీవించి గొప్ప సేవలుగా తయారు చేయండి నూతన అభిషేకం దాన్ని శిస్త మంచి ఆరోగ్యం దేయండి అభిషేకం చేసి మీ సేవలో బలంగా వాడుకోండి అన్న కుటుంబ బంధువులు అందరూ ప్రభావ సీలింగ్ లోకి రావాలా ఈ వాక్యం లోకి రావాలా మీరే బలపరచమని ప్రధిష్టమైన అన్న అగ్నికం చేసి ప్రభావ మీరు అనేక మంది విషయాలు అన్న ద్వారా బయలుపరచు అదే వాళ్ళ ఈ శ్రమల కాలంలో ఈ శ్రమల వల్ల ఎవరు కూడా ప్రభావ కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో పిలువబడినాం ఆ పిలుపుకి తగినట్లు మేము జీవించి మేము ముందుకు పోవాలా ఓ ప్రభావ ఓ ప్రభావ మీరు ఇచ్చిన దర్శనం ఆ కళను ఓ ప్రభావ మేము నెరవేర్చు నెరవేర్చుకోవాలి ప్రభావ చివరి వరకు అంతవరకు మేము సాయించాలి మేము ముందుకు పోవాలా ప్రభా అనాడు ప్రభావ ప్రభా ఆయన ఆయనకు ఇచ్చిన ప్రతి కళ వరకు ప్రభావ మీ వాక్వతను పరిశోధిస్తూనే ఉంది ప్రభావ కాబట్టి ఆ రీతిగానే ప్రభావ మేము ప్రతి దశలో మేము అది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలా సంతోషంగా ఆనందిస్తూ మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రారంమైన మీరు అక్కడ నైనా ఎంతో భయంకరంగా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు నాయన వాళ్ళందరినీ కనికరం మీకు కృపజూపించి ఈ సత్యాన్ని గ్రహించాలా ప్రభావ అనేక ప్రభావ మీకు చెంతకు రావాలా అబద్ధ బోధ నుంచి మతపరమైన జంతువులంతా బిడలు పొంది మీకు సత్యాన్ని స్వీకరించి ముందుకు పోయి బిడలుగా తయారు అనేక ప్రాంతాల్లో ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించి నూతన అభిషేకం దయచేసి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రారంమైన వచ్చే నెక్స్ట్ మంత్ లో ప్రభావ ట్రైబల్స్ ఏరియాగా ప్రభు ఆయన మీటింగ్ అంత మైంపండి ప్రతి ఆటంకాన్ని కొట్టుమంతా గొప్ప విజయండి మార్గం సరళం చేయండి అక్కడ చీకర్ శక్తులు గర్దిస్తున్న ప్రాంతాన్ని విడిచిపెట్టుకోండి అర్థిస్తున్న హలభియ్య ప్రభావ మీరే సాయకు నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకుని ఆకు సిద్ధపరచుకోమని త్వరలో ఆయన పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుధర ప్రేమాల దేవ కృపాలేవాని వంద్ఞాస్ పరిశుధ్రమైన మంతుల సర్వాధికారి వందనాల ప్రభా దేవనీకే కృతజ్ఞతలు ప్రభావలు వినో ప్రభా సమాధానం దయచేసినందుకు వందలు ప్రభు దేవ్రభ మరి మా కుటుంబంలో ప్రభా కార్యం జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా దేవాభా ఇంకా బిడ ప్రభాని యొక్క సాక్ష్యం పంచాల ప్రభా తెలియచేయాలి ప్రభా దేవని నామానికి మేమ తెచ్చుకోండి వారి భర్త శాంతి సమాధానం దయచిన ప్రభా పిల్లల భవిష్యత్తు దీవించండి ప్రభా ఆశీర్వదించభా దేవా ప్రభా అదే రీతిగా ప్రభా సంజయ్ బాబు విషయంలో ప్రార్థించిన ప్రభా సంజయ్ బాబు వచ్చిన ఫీవర్ విషయంలో ప్రభా ప్లే ప్రార్థించిన ప్రభావస్ కౌంటింగ్ ప్రభామంలో ప్రభా అవి నార్మల్ సహాయం దయచేయండి ప్రభా ద బిడ్డ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం పొందాల తండ్రి దాని ప్రతి ఒక్క నారణ ప్రతి ఒక్క ఎముకలలో ప్రభా యొక్క జీవం ప్రభాక్త దయచేసి ఆ బిడ్డ సంపూర్ణమైన స్వచ్ఛత ఆరోగ్యం దయచేసి ప్రభా నీకే నీకే వందల తండ్రి దేవాయత్స ప్రభా వాక్యం చిత్త ప్రభా బలపరిచినందుకు నీకు వందరూ ప్రభా దేవాక్యం ఏది మేము మర్చిపోకుండా ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభా హంలో నాటబడాల రెస్టారేషన్ కావాలా ప్రభా దేవాయ ప్రభా మరి మీరే మీ యొక్క ఓడించేది ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్టర్స్ ప్రభా అభిషేకించి ప్రభా అందరి సేవలో నడుచుకో ప్రభావి చిర మమ్మల్ని నడిపించి నీ నామానికి మేమ మరి నీ యొక్క నాకు చాలా త్వరలో ఉంది ప్రభా మరి మేమందం సిద్ధపడాలి ప్రభా అనేకులకు సిద్ధపడాల ప్రభా దేవా రెండో రకళ్ళ ప్రభా మరి మమ్మల్ని నందని గుణ ప్రభా యొక్క పరిశుద్ధ గుంపులు ముద్రించి పెట్టుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మేజ్ <re bekannt chamets> <broadband encanta>